అర్థం చేసింది పరశుద్రవ తండ్రి ఏసు ప్రభా మీకు సుతుల స్తోత్రాలైన మహోన్నతురగు దేవ మా తండ్రి మీకెంతో వదనాలైనా ప్రభా ఈ దినమంతం మీ యొక్క సాంక్షత సురక్షితంగా మీ యొక్క సన్నిధి నడిపించినారు ప్రభా మీకు ఎంతో వదనాలు మీ యొక్క వాక్యాన్ని మేము వచ్చినాం ప్రభా మాత్రం మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రభావ ముఖ్యంగా ప్రభావ ప్రగంలో నీ వాక్యాలు మేము ధ్యానిస్తున్నాం ప్రభావ ఇవి ఎంతో కష్టతరంగా ఇది మీకు సమస్తం సాధ్యం లేదా మీరు తప్ప మాకు ఇవి ఎవరు చూపించలేని అయినా కాబట్టి మీరే చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాను మీ కృపలో మనసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఒక ప్రభావం మీ కొరకు పెట్టుకోండి ఇవన్నింటినీ మేము నేర్చుకోవాలా వాటిని మేము జీర్ణం చేసుకోవాలా మా జీతాలు అవలంబించుకోవాలా అనేక వాటిని అనుభవపూర్వకంగా ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీరు ఆకబా సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిషద్ నామం ప్రార్థించిన తదే ఆమెలీయ ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు నవంబర్ రెండు వేల పదిహేడవ సంవత్సరం లగల్యూనియన్ గ్రిగోరి కెలండర్ ప్రకారంగా మనము బూరల తీర్పు అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం కొన్ని వారాల నుంచి ముఖ్యంగా రెండవ బూరకు సంబంధించిన తీర్పు గురించి మనం ధ్యానిస్తున్నాం రెండవ బూరకు సంబంధించిన తీర్పు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వర్షాల నుంచి మనం చూస్తున్నాం దాన్ని ముఖ్యంగా ఎనిమిది ఎనిమిది ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో రెండు వర్షాలలో రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండు చిన్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను కాబట్టి మండు చిన్న పెద్ద కొండ సముద్రంలో పడవేయబడను కాబట్టి దానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం పెద్ద కొండ సముద్రంలో పడవేయబడను మనం ఈ పెద్ద కొండ ఏది అనేది గ్రంథము యాభై ఒకట అధ్యాయులు కొన్ని వారాల క్రితం యాభై ఒకటవ అధ్యాయంలో ఆ ఇరవై ఐదవ వర్షంలో దాని గురించి ఆ పెద్ద కొండ దేనికి సంబంధించింది అనేది మతపరమైన క్రైస్తవ జీవితానికి సంబంధించింది లేకుంటే దాన్ని ఇంకో రీతిగా బహులోను అని కూడా మనం దాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాం బహులోను కాల్చి అన్న విషయంగా కూడా మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం పోయిన వారం వరకు ఈ పెద్ద కొండ వంటిది మండు చిన్న పెద్ద కొండ సముద్రంలో పడవేయబడినప్పుడు ఏం జరిగిందన్న విషయాలు మనం ధ్యానించాం తొమ్మిదవ వర్షం వరకు పోయినప్పుడు అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను సముద్రంలోని ప్రాణము గల మూడవ భాగము చచ్చను ఓడలలో మూడవ భాగము నాశనమాయను కాబట్టి మూడవ భాగము అన్న విషయం ధ్యానిస్తున్నాం మొదటిది సముద్రంలో సముద్రం రక్తంతో నిండింది కాబట్టి దానికి సంబంధించి చూసినాం మూడవ భాగం అన్నప్పుడల్లా గొప్ప జనానికి సాదృష్టం అని ఎందుకంటే మొదటి రెండు గుంపులు సర్పంల తేలకి సంబంధించింది కాబట్టి మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగవేయబడి చత్తురు అని జకరే గ్రంథంలో మనం చూసినాం చాలా కాలం వెళ్ళాక కాబట్టి ఇక్కడ చూపించబడుతున్న మూడవ భాగం ఉన్నప్పుడల్లా గొప్ప జనానికి సంబంధించింది కాబట్టి ఏమంటాం గొప్ప అంటే మతపరమైన సంఘస్థులు సగం సత్యం సగం అబద్ధం లేక గుడ్డి గొర్రెలు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా కానీ ఆ రీతిగా చెప్తే కఠినంగా వాళ్ళు తరేతారు నాకు ఒక విషయం జ్ఞాపకం చేసింది దేవుడికి దేవుడి యొక్క విషయాలు మనము ఇతరులతో పంచుకోనప్పుడు ప్రేమ పూర్వకంగా వాటిని తిట్టి కించపరిచి వాడిని బాధ మంచి మాటలు చెప్తే ఎవడు వినడు అంతే కదా దెబ్బలు కొట్టి మంచి మాటలు చెప్తాడు వింటాడా ఎవడు వినడు ఈ ముఖ్యంగా ఇటువంటి బోధ ఒకడిని సత్యంలోనికి తీసుకొని రావాలంటే ఎంతగానో ప్రయాసపడాల్సి వస్తుంది ఎందుకంటే వాడున్నదే సత్యం అనుకుంటున్నాడు కదా అది వాడికి సంతోషంగా ఉంది సుఖంగా ఉంది కాబట్టి దాంట్లోంచి బయట రావడానికి కష్టం కంఫర్టబుల్ లైఫ్ నుంచి బయటకు రావాలంటే చాలా కష్టం మనుషులకి మరి విశేషంగా సేవ జీవితంలో మతపరమైన క్రైస్తవ జీవితం ఈరోజు ఏ షావుగా ఎందుకు తయారైందన్న విషయాన్ని మనం కొన్ని వాళ్ళ కింద గనించినాం ఎందుకు తయారైంది సుఖానుభవాన్ని ఆశ్రయించింది కాబట్టి సుఖానుభవాన్ని ఆశ్రయించామనేది ఏషావు గుణగణం కాబట్టి మతపరమైన జీవితం ఈరోజు సుఖానుభవం ఆశ్రయించింది కాబట్టి అది ఏషావు లాగా తయారైంది దేవుడు క్రైస్తవులను క్రైస్తవ సంఘాన్ని యాకూబ్ తయారు చేసిండు అంతేనా యాకోబు అననే కదా ఏషావు కాబట్టి ఏషావుకి జేసపు హక్కుని ఇస్తే ఏషావు దాన్ని ఏం చేసిండు నిర్లక్ష్యం చేసిండు అంటే దేవుడి యొక్క ఏర్పాటుని నిర్లక్ష్యం చేసిండు దేవుడి యొక్క పిలుపుని నిర్లక్ష్యం చేసేడు దేవుడిచ్చిన ఆధిక్యతని నిర్లక్ష్యం చేసేడు అంటే అవిధేయత ఆ నిర్లక్ష్యం వలన ఏం చేసిండు తన జేసపు హక్కుని పోగొట్టుకోవడం వలన యాకోబు దాన్ని పొందుకోవాల్సి సరే ఆటోమేటిక్ పొందుకునేది కాదు కన్నీరు విడిచి పశ్చాత్తాపడి పొందుకున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం కాబట్టి యాకోబుకి ఆ జస్వతిపు హక్కు వచ్చింది అందుకే ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు ఇస్రాయల్ అనబడును అన్నాడు కాబట్టి ఇస్రాయల్ అన్నప్పుడు దేవుని కుమారుడు దేవుడు ఏర్పరచుకున్నవాడు అని అర్థం కాబట్టి యాకుబ్ జీవితంలోకి వచ్చింది ఆ యొక్క పిలుపు తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని మనం చూసినాం పాత నిబంధన కాలం అంతా ఇస్రాయెల్ ఆ పిలుపుని నిర్లక్ష్యం చేసి దాన్ని విడిచిపెట్టిండ్రు విడిచిపెట్టడం వలన దేవుడు దాన్ని అన్నిలకు అనుగ్రహించిన పౌరులు చాలా బాగా విశదీకరిస్తాడు రోముల రాష్ట్ర పత్రికల్లో దళితుల రాష్ట్ర పత్రికల్లో ఇస్రాయల్పల్లెని దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకంటే ఈ లోకస్తులకు అనులకు నువ్వు నిన్ను వెలుగులాగా ఎన్నుకున్నానంటాడు ఇస్రాల్పల్లెని కానీ వాళ్ళు ఎప్పుడన్నా వెలుగును చూపించారు అనులకి ఎప్పుడు చూపించలే చూపించలేదు మన ప్రభుత్వం తనంతట తాను రావాల్సి వచ్చింది లోకంలోకి ఇస్రాయల్పల్లిని దేవుడు ఈ లోకస్తులకు లేక అనులకు వెలుగులాగా ఎన్నుకున్నాడు దాని సమస్య వ్యాఖ్యలు ఇప్పుడు నేను చూపించాను ఎందుకంటే మనం మొరల తీర్పు సమస్య విషయాలు కానీ పాత్ర నిబంధన కాలంలో వ్యాఖ్యలలో ఉన్నది ఇస్రాయల్ ప్రజలు దేవుడు యూధులను ముఖ్యంగా అనిలకు వెలుగులాగా ఎన్నుకున్నాడు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వెలిగించలేదు అనిలని వాళ్ళ వాళ్ళలోనికి ఎప్పుడు రక్షణ తీసుకొని రాలేదు కాబట్టి మన ప్రభు తన ప్రాణాలను ఖాళీగా పెట్టాల్సి వచ్చింది పెట్టి నశించిన వారిని రక్షించడం కోరిక లోకంలోకి వచ్చింది ఆ రీతిగా ఇప్పుడు ఆత్మీయంగా ఇస్రాయల్ మారిపోయింది ఆయన మరణ కుస్థాపన పురుణం ద్వారా మనమంతా ఇస్రాయల్ గా మారినామంటే ఒకప్పుడు మనకి ఆ హక్కు లేదు మనకి ప్రథమ ఫలము లేక జ్యేష్ఠతపు హక్కుని మనకి ఇచ్చింది ఇప్పుడు మనం రక్షణ పొందినాక మనము ఆ జ్యేష్ఠతపు హక్కుని విడిచిపెడితే ఏం జరుగుతుంది యాకబ్ లాగా ఉన్న నువ్వు ఉల్టా ఏషావుగా తయారవుతావు అంటే దీన్ని రోల్ రివర్స్ అల్స్ పాత నిబంధన కాలం నుంచి రోల్స్ రివర్స్ అవుతా ఉంటాయి కాబట్టి ఇస్రాయల్ అబ్రహాం అనిందా గా ఉన్నప్పుడు అబ్రహాం ని పిలిచాడు అరితిగా అబ్రహాంను ఇస్రాయల్ పెద్దలుగా మార్చున్నాడు అతని సంతానాన్ని అదే రీతిగా ఇస్రాల్పల్ల నుంచి అనిల్ని బయటకు తీసుకొచ్చాడు అప్పుడు ఇసైల్పల్లి ఏమైనా అనిల్ మారే ఇప్పుడు మనం మనం రక్షింపబడ్డ వాళ్ళము మనము మన జ్యేషత్వ హక్కుని వాళ్ళకి ఇచ్చేస్తున్నాం వాపస్ ఎందుకంటే నేను కాదు వాడే జ్యేష్టత్వ వాడే జ్యేష్డు అంటున్నావు అంటే ఎవరు ఇస్రాయల్ పుట్టిన వాడే చేస్తు వాడే పరిశుభ్ర జనంగా నేను కాదు అని ఎప్పుడైతే నువ్వు అంటున్నావో నీ జ్యేష్ఠత హక్కు నువ్వు పోగొట్టుకుంటున్నావు ఆ రీతిగా క్రైస్తవ జీవితం పేరే నీరోజు ప్రపంచం అంతటా నేను కాదు పరుశుధ జనంగం అంటుంది కానీ బైబుల్ అంతా పరిశుద జనంగము మన ప్రభుని సొంత రక్షంగా స్వీకరించిన వారికి సంబంధించిన చెప్తుంది పేతృరాష్ట్ర పత్రికల దీన్ని నిరసన ధనించడం చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించిన వాణి గుణాతిశలను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము యాచక సమూహము రాజుల వంశము దేవుని ప్రజా దేవుని సత్తు పరిశుధ జనాంగం ఇన్ని నిలబెట్టి క్రైస్తవులకి నేను కాదు పరిశుధ జనాంగం అని మన ఆ జ్యేష్ఠ హక్కుని మనం ధృవీకరించడం వల్ల మనం తిరిగి ఏసాగోతున్నాం యువ సమాప్తికి వచ్చేప్పటికీ అందుకు ఈ ప్రవసాలన్నీ కాబట్టి ఈ ప్రవచనాలు ప్రకృతి సాధ్యంగా ఉన్న ఈ స గురించి రాబడలేదు ఈ ప్రవసాలన్నీ మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆత్మీయంగా ఈశాలుగా మారి తిరిగి తమ జ్యేష్ఠతపు హక్కుని అమ్మేస్తున్న వారికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కాబట్టి యుగ సమాప్త ఇష్టపడికి అందుకే పావులు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసింది ఒక పోటీ కొడుకు తన జ్యేష్ఠతపు హక్కును అమ్మున ఏషావు వంటి భ్రష్టు మీలో ఉంటాడేమో చూసుకోనుడి అని ఎందుకు హెచ్చరించినట్టే అదే కారణం అంటే ఒకళ్ళు నిజంగా నెరవేరుతుందేమో యుగ సమాప్తికి ఇష్టపడికి ప్రపంచమంతటా ఈ జ్యేష్ఠతపు హక్కుని మనము పోగొట్టుకుంటామేమో అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసింది కూటి కూటి కొరకు అంటే కడుపు కొరకు శరీరం కొరకు శరీర క్రియల కొరకు శరీర కోరికల కొరకు ఈ లోకం కొరకు ఈ లోకంలో ఆడంబరం జీవించడంబరంగా జీవించడం కొరకు పండగలు నియామక దినములు వీటికి ప్రాధాన్యత ఇస్తూ లీగలిస్టిక్ అంటారు దీన్ని మతపరమైన జీవితం అంటే లీగలిజం అంటారు ఇంగ్లీష్ లో అంటే గుడ్డి భక్తి మూడభక్తి మనుషుల కల్పితాలు మనుషుల బోధలు వాటిని ఆచరించడము అను లీగలిజం అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి క్రైస్తవ సంఘం ఈరోజు లీగలిస్టిక్ గా తయారైంది ప్రపంచం అంతటా కాబట్టి వాళ్ళ జ్యేష్ఠ తక్కువ హక్కుని వాళ్ళు పోగొట్టు పైకి భక్తి గలవారే కానీ దాని శక్తిని ఆశ్రయించారు అంటారు దాన్ని లీగలిజం అంటారు ఇంగ్లీష్ లో అంటే వాళ్ళు భక్తికి కనిపిస్తారు గానీ అందులో వాళ్ళలో నిజంగా ప్రభు లేడు అన్న విషయం కాబట్టి నిర్మియా గ్రంథము యాభై అధ్యాయంలో ఇరవై ఐదవ ఈ విషయాన్ని ఒకసారి మనం గమనిస్తాం చూడండి సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా కాబట్టి ఇది సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతం ఈ గొప్ప పర్వతం సరే వీటికి సంబంధించి మనం ఇంతకు ముందు ధ్యానించినాం కొత్తగేం ధ్యానిస్తల మీరు వచ్చి అంతకుముందు ధ్యానించినాం రిఫ్ర రిఫ్రెషింగ్ లాగానే కొన్ని మీకు చూపిస్తుంది వాక్యాన్ని సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమ కాబట్టి సర్వభూమి అన్నప్పుడు మనం అర్థం చేసుకుంటాం భూమి అన్నప్పుడు మతపరమైన జీవితం ఆకాశవాసులు అంటే నిన్ను మనసుతో నిన్ను సేవించి ప్రేమించేవారు సత్యాన్ని గ్రహించి అన్వేషించి సత్యం పట్ల ప్రేమ కలిగిన వారు దేశ రాష్ట్రపతి మనం చూస్తాం కదా సత్యం పట్ల ఎవరికైతే ప్రేమ ఉన్నదో వాళ్ళందరినీ భ్రష్టత్వానికి అప్పగిస్తాడు దేవుడు కాబట్టి అది సర్వంలోకి సమయ బోధ అది కాని ఇక్కడ సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా అంటే ఇది మహాబబులోనికి సాదృశ్యం ఇది మహాబబులోను ఈ పర్వతము మహాబబులోనికి సాదృష్టమని మనం కొన్ని వరల క్రితం ధరించినాం తర్వాత ఈ మహాబబులోను ఆయన సన్నిధి నుంచి క్రింద పడవేయబడింది ఆయన కోపానికి బాధిస గురి ఆయన కోపము దాని మీద రగులుకొని దాన్ని ఆయన సన్నిధిలో నుంచి పడవేసిండు లూసిఫర్ ఏ రీతి అయితే పడవేబడిందో యువ కూడా అదే రీతిగా పడవే పడుతుంది కాబట్టి మహాబొబులో నెలది మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఉంది ఇందులో కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు మతపరమైన సేవకులు కూడా కాలేజెస్ వల్ల బైబుల్ కూడా కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు సరే ఎందుకు ఒప్పుకోరు నేను పరిశుద్ధంగా పరిశుద్ధంగా నేను రక్షింపబడ్డ వాడిని నేను ప్రార్థన చేస్తాను ఉపాసముట్టాను నాకు కృపారులు ఉన్నాయి అని చెప్పుకున్న వీళ్ళందరూ కాబట్టి నేను ఎట్లా బబులోనైనాను బబులోనంటే నెబ్బద్ది సర్ కాలంలో ఎట్లా జీవించో వాళ్ళు ఆ బంగారు అదేంటి అది పెద్ద ప్రతిమను పెడతారు కదా ప్రతిమను పెడతారు దానికి అంత రకరకాలుగా వాయిద్యాలు వాయిస్తారు పెద్ద పండగ చేస్తారు దేశమంతటా అందరు దానికి సాగిలపడి నొక్కడము అదంతా బబులోనికి నిలయం అన్నట్టు అంటే ఆ విగ్రహము ఈ లోకానికి సాదృశ్యం కాబట్టి లోకాన్ని ప్రేమించే జీవితం బబులోని జీవితం అని ప్రభు మన జ్ఞాపం దానికి సంబంధించిన విషయాలు మనం ఎన్నో చూసినాం ఆత్మీ ఆ విగ్రహానికి సంబంధించి ఆ ప్రతిమ నిలబెట్టినప్పుడు దాని శిరంస్ అంతా బంగారమయం కదా దాని శిరస్సు బంగారము దాని చెస్ట్ బ్రెస్ట్ ప్లేట్ నుంచి అంత ఛాతి భాగం అంతా వెండి దాని దాని నడుము నుంచి మోకాళ్ళ వరకు ఇత్తడి దాని కింద ఇనుము మట్టి కాళ్ల నుంచి అరికాళ్ళ వరకు ఇనుము మట్టి కలిసి ఉంటది కాబట్టి ప్రపంచమంతా ఆ రీతికి ఉంది మొదట్లో అది బాగానే ఉంది బంగారంగా ఉంది క్రమేణా బంగారం నుంచి వెండికి మారింది వెండి నష్టం అది వెండి తర్వాత ఇత్తడి అంటే ఈ లోకము ఎట్లా క్షీణించున్నది అన్న అక్కడ మనకు చూపిస్తాడు దేవుడు బంగారం అంటే అంత సమృద్ధి పర్ఫెక్ట్ అందుకెట్టాతల నాటకాలం బాగుంది బ్రదర్ అంటారు ఎందుకంటారు అదే కారణం బంగారం దినములు అంటారు అవి అవి రావు ఏ పొలిటీషియన్ చెప్పినా రావు ఏ రిలీజియస్ లీడర్స్ చెప్పినా రావు మన ప్రభు ఈ లోకంలోకి తిరిగి వచ్చినా కానీ అవన్నీ తిరిగి రెస్టోర్ అయితే అనేసి మనకు అపృష్టకరాల చూపిస్తాడు పేతులు అవన్నీ పర్ఫెక్ట్ గా రెస్టోర్ కావాలంటే ఆయన తిరిగి రావాల్సిందే ఆయన వచ్చేంత వరకు అవి రావు ఆయన వచ్చే టైంకి చివరికి ఎంతగా దిగజారిపోద్ది ఇనుము మట్టి కలిసి అంటే ఈ లోకము అంతగా దిగజారిపోతుంటది ఇనుము అన్నప్పుడు తేళ్లకి సర్పములకి సాదోషము మట్టి అంటే గొప్ప జనం అవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి కాబట్టి ఆ రీతిగా చివరికి వచ్చినప్పటికి వాళ్ళు ఉంటారు కానీ ఆ రీతిగా చివరికి వచ్చేటప్పటికి అది ఏ రీతిగా తయారైంది నశింప నాశ తయారైంది కాబట్టి సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే ఈ ఈ గొప్ప పర్వతానికి నేను విరోధిని అంటున్నాడు ఎందుకు విరోధం మతపరమైన జీవితానికి అంటే నుంచి కూడా విరోధమే కానీ బాహాటగా ప్రపంచమంతటా అది తయారైంది రోజు గొప్ప పర్వతంలాగా ఉన్నత స్థితికి ఎదిగింది అది ఎది ఆయన సన్నిధికి వెళ్ళింది అనుకుంటుంది కానీ అక్కడి నుంచి పడమే ఎందుకంటే ఆయనకి యోగ్యతగా యోగ్యంగా యోగ్యంగా అది లేని స్థితిలో ఉంది కాబట్టి దాని తర్వాత ఏం జరిగిందనేది మనం పోయిన వారాల నుంచి దాన్ని ధ్యానిస్తున్నాము చూడండి తొమ్మిది అధ్యాయంలో ఎనిమిదవ వర్షంలో ఎనిమిదవ వర్షము రెండవ భాగంలో అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమయ్యాను కాబట్టి మొదటి రెండు గుంపులు తెగవేయబడి చేస్తాయి అని చెప్తున్నాం కాబట్టి సముద్రము అన్నప్పుడు మతపరమైన జీవితము అందులో రెండు టూ థర్డ్స్ కట్ అని మనం చూసినాం జక్రే గ్రంథంలో ఎన్నిసార్లు టూ థర్డ్స్ కట్ అంటే రెండు గుంపులు తెగవేయబడి చేస్తాయి మూడవది అగ్ని అగ్ని అగ్నిలో నుండి బంగారము కుటం వేసినట్లు వెండి కుటంబిపడినట్లు బయటికి తీయబడుతుంది అన్న విషయం మనం చూస్తున్నాం కాబట్టి ఈ మూడో భాగం నుంచి మనం కొన్ని వరల నుంచి జనిస్తున్నాం మూడో భాగం అన్నప్పుడు గొప్ప జనము అనేది మైండ్ రిజిస్టర్ చేసుకోవాలా ఆ మూడో భాగము రక్తం అంటే వాళ్ళందరూ మరణిస్తారు హత అవుతారు రక్తం ఎక్కడా ప్రవహిస్తుంది సముద్రం అంతా రక్తంతో నిండి ఉంటుంది అది మనం చూస్తాం కదా మోసే కాలంలో కూడా చూపించేవుడు మనకు ఒకసారి కదా దాని సముద్రంలోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము అంటే ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో మనకి కావులు ఒకసారి కొరింది రా మనకి సముద్రంలో ఎన్ని రకాల జీవరాశులు ఉంటాయని అది ధ్యానించడం మనం కానీ ఇక్కడ జంతువులలో మూడవ భాగం అంటే యుగ సమాప్తికి వచ్చినప్పటికీ మనుషులంతా జంతువులుగా తయారవుతారు అన్న విషయం అర్థం చేసుకోవాలి దానికి సంబంధించిన విషయాలు మనం కోరివం ధ్యానించాం దీర్ఘంగా ప్రతి దేశానికి ఒక జంతువు రూపం పెట్టుకుంటారు వాళ్ళ ఏమంటారు దాన్ని నేషనల్ అనిమల్ అంటారు తెలుగు ఇంగ్లీష్లో ఫ్లాగ్ అనే కాదు ఎక్కడైనా కానీ బొమ్మ ఉంటుంది అన్నట్టు ఈరోజు పొద్దున్న మా బాబు చెప్తున్నాడు ఈ దేశానికి కొత్త జంతువుని పెట్టబోతున్నారంట ఇన్ని సంవత్సరాలు అంటే కొన్ని దగ్గర దగ్గర అరవై డెబ్బై దీనికి ఏనుగురు పెట్టారు ఎలిఫెంట్ అంటే ఇండియాని ఎలిఫెంట్ తో పోలుస్తారు అన్నట్టు బయట దేశస్తులు అట్లనే రష్యా అంటే ఎలుగు జర్మనీ అంటే లెపర్డ్ ఇంగ్లాండ్ అంటే సింహము అమెరికా అంటే ఈగిల్ ఈగుల్ ఏమంటారు తెలుగులో పక్షిరాజు అంటారు కదా పక్షిరాజు అట్లా ప్రతి దేశము ఒక పక్షితోనో లేక జీవరాశితోనో ఒక జంతువుతోనో పోల్చబడింది అన్నట్టు అంటే అవి ఆశ్చర్యకరంగా దేవుడు తన జ్ఞానంలో వాటన్నిటి జాగ్రత్తగా భద్రపరిచింది మన కొరకు అర్థం చేసిన ఈ లోకం అంతా జంతులతో పోల్చబడింది ఈ లోకంలోని ప్రతి దేశము జంతువుతో పోల్చబడింది అదే రీతిగా మతపరమైన జీవతము కూడా మృగంతో పోల్చబడింది అని మనం చూసినాం కొన్ని సంవత్సరాల కాబట్టి భూమి మీద నుంచి వచ్చే మృగమేంది సముద్రం నుంచి ఒక మృగం నుంచి మనం చూసినాం ప్రకటన అర్థం లే ఒక రోజు తీర్ఘంగా ఇవన్నీ మృగాలు కాబట్టి సముద్రంలో నుంచి ఒక మృగం వస్తుంది మతపరమైన జీవితం నుంచి మృగం అన్నట్టు మతపరమైన జీవితమే ఒక మృగం అన్నట్టు మృగము అంటే జబర్దస్తి చేసేది అని కూడా గనించడం ఒకరోజు మనం కాబట్టి పొలిటికల్ సిస్టమ్ కూడా మృగంతో పోల్చబడింది గవర్నమెంట్ సిస్టమ్ మృగంతో పోల్చబడింది బిజినెస్ మృగంతో పోల్చబడింది ఈ లోకంలో ఏ వ్యవస్థ సామాన్య ప్రజల మీద జబర్దస్తి చేసి పరిపాలిస్తుందంటే అది మృగంతో పోల్చబడుతుంది కాబట్టి బైబుల్ అంతా మృగము దానికి సంబంధించింది రాజు వాడు జబర్దస్తిని పరిపాలిస్తాడు కాబట్టి వాడు మృగంతో పోల్చబడి రాజుతో పాటు సమానంగా ఉంటాడు యాజకుడు కాబట్టి యాచకుడు కూడా జబర్దస్త్గా పోల్ పరిపాలిస్తాడు కాబట్టి ఆ మృగంతో పోల్చబడతాడు కానీ నెగ్ నిజ కూడా మృగంలాగా తేరండి కదా ఒక రోజు మనం చూసినాం ఆ ప్రవచనం నెరవేరింది ఆయన జీవితంలో కానీ మృగము జీవితం నుంచి నువ్వు మానవ జీవితాన్ని మార్చబడలా ఆయన మరణ భూస్థాపన పునరుదానమే ఆ మార్పుని మనకి అనుగ్రహిస్తుంది మనం రక్షింపబడ్డప్పుడు మృగంలాగానే ప్రవర్తించినాం కదా కఠినంగా క్రూరంగా ద్వేషం ఎక్కడ కోపం ఎవరు చూసినా కోపం వచ్చేది మనకి అది మురుగము గుణగణం అన్నట్టు భరించదు సహించదు కూడా ప్రేమ సమాధానము క్షమాగుణము ఇటువంటివి ఉండమన్నట్టు మృగానికి అది జబర్దస్తి చేస్తే తొక్కుతా ఉంటది అన్నట్టు కాబట్టి మనం చక్రగ్రంథంలో కూడా చూసినప్పుడు గుర్రాల గురించి చూసినాము దానికి ముందు పక్షుల గురించి చూసినాము జక్రగ్రంథంలోని దర్శనంలో చూసినాం రకరకాల పక్షుల గురించి చూసినాం అవన్నీ మతపరమైన జీవితానికి సాదృశ్యం అనే విషయాలు కూడా మనం చూసినాం కానీ ఈ తీర్పులకు సంబంధించిన లేక బుర్రల తీర్పుకి వచ్చినప్పటికీ మట్టుకు గొప్ప హైలైట్ అవుతుంది అన్న విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా ఎందుకంటే మొదటి రెండు గుంబులకి ఏమవుతుంది విషయం మీకు జక్రగ్రంథంలో తీరుగా చూపించిన మన ప్రభుత్వం నోటి ద్వారా చూపించిన విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి ఈ రోజు ఆయన ఏమన్నాడు దాని గురించి అనేది ప్రకటన గ్రంథంలో చూస్తాం మరొక దాన్ని ఈ రెండు గుంపులు టూ థర్డ్స్ ఏం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళని ఎందుకు దేవుడు ఆ గుంపులలో వాళ్ళని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన ప్రణాళిక నెరవేరడానికి కొరకు వాళ్ళని ఎందుకు అక్కడ నిలబెట్టిండు ఆ గుంపులో గొప్ప జనానికి శిక్షించాలా కాబట్టి వాళ్ళని ఆ రెడ్డి మనం తీస్తున్నాం దాని తర్వాత గొప్ప జనాన్ని వాళ్ళు శిక్షించినాక ప్రభు శిక్ష వాళ్ళ రూపకంగా వాళ్ళ ద్వారా నెరవేరినాక తిరిగి ప్రభు వాళ్ళని శిక్షిస్తారన్న విషయం మనం దానికి సంబంధించిన వాక్యాలు కూడా మీకు ఈరోజు నేను చూపిస్తాను దానికి ముందు చూడండి ఇప్పుడు కాబట్టి సముద్రంలోని జంతువులలో అన్నప్పుడు మతపేరమైన జీవితంలో ఉండే రకరకాల జంతువులలో మూడవ భాగము అని కదా అక్కడ సముద్రంలోని ప్రాణము గల మూడవ భాగము చచ్చరు కాబట్టి అందరూ మరణిస్తారు మూడవ భాగం అన్నప్పుడు గొప్ప జనం అందరు అన్న విషయం దాని తర్వాత ఓడలలో మూడవ భాగము నాశనం కాబట్టి ఓడలలో మూడో భాగం అన్నప్పుడు కూడా గొప్ప జనమే ఎందుకంటే మొదటి రెండు ఓడలు లేక మొదటి రెండు జంతువులు అట్లా అర్థం చేసుకోవాలి మీరు అవి తెగవైపు చేస్తాయి కానీ చివరి కుండేది మూడవది అంటే లాస్ట్ గ్రూప్ ఆ లాస్ట్ గ్రూప్ వాళ్ళందరూ ఏ రీతిగా మరణిస్తారన్న విషయం మనం చూస్తున్నాం కొన్నిసార్లు భయమేస్తుంది జరించినప్పుడు ఎందుకంటే అట్లా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అది మన ప్రభు ప్రణాళిక మనం ఎంతగా ప్రయాసపడ్డా పోయేవరం చూపిస్తున్నాం మనం ఎంతగా ప్రయాసపడ్డా దానికి స్పందించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు బుద్ధిలేని కన్యాకాల తయారవుతారు అన్న విషయాన్ని నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజు ఈ ఓడలకు సంబంధించిన బోధన మనం దీర్ఘంగా ధ్యానిస్తే అక్కడికి రెండవ బూర తీర్పు ముగిస్తుంది వచ్చే వరం నుంచి మనం మూడవది చూడవచ్చు కాబట్టి ఈ రోజు మనము ఈ ఓడలకు సంబంధించిన విషయాలు మనం ధీర్ఘ్యానిస్తాం షిప్స్ షిప్స్ వర్ డెస్ట్రాయిడ్ అని ఉంది తొమ్మిదవ వచనంలో ఓడులలో మూడవ భాగము నాశనం ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు దీర్ఘంగా ధ్యానిస్తే రా నేను పోయిన వరం ఈ రోజు కూడా కొన్నిసేపు ధ్యానించాను షిప్స్ అన్నప్పుడు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఫార్టీ వన్ లో ఏముందంటే ఫ్లాయ్ ఆన్ అని ఫ్లాయ్ ఆన్ అది హిబ్రూ పదం ఫ్లాయ్ ఆన్ అనేది అది ఆ ఫ్లార్ అనే పదము ఫార్టీ వన్ ట్వీ సిక్స్ నుంచి వచ్చింది అది ఫార్టీ లో ఏముందంటే షిప్స్ అంటే ఒక నావికుడు అని రాయబడింది ఇంగ్లీష్ లో ఏ సెయిలర్ అనుంది ఉంది తర్వాత ఆ వెసల్ అని కూడా ఉంది లేక ఒక వెసల్ అంటే రెండు రెండు అర్ధాలు ఉన్నాయి డిక్షనరీలో వెసల్ అన్నప్పుడు ఒక వెసల్ అంటే దీన్ని ఒక పాత్ర ఒక పాత్రను కూడా వెసల్ అంటారు తర్వాత ఒక పెద్ద షిప్ ను వెసల్ అంటారు పోయినవరం మీకు చూపించిన వాడు అన్నింటినీ తర్వాత షిప్పింగ్ అని కూడా ఒక పదం ఉంది ఇన్ని అర్థాలునే దానికి మొదటిదిగా సెయిలర్ రెండవది వెసల్ మూడవది షిప్పింగ్ షిప్పింగ్ అంటే కట్టలు కట్టి షిప్ పంపించడం దాన్ని షిప్పింగ్ అంటాం వస్తువులని సీల్ చేసి ఫారెన్ దేశం పంపించడం షిప్పింగ్ అంటాం ఆ పదం అక్కడ కాబట్టి వీళ్ళందరూ షిప్ చేయబడుతున్నారు వెసల్ అంటే ఓడలో ఈ యొక్క పైగా సైలర్స్ సైలర్స్ అంటే వీళ్ళు నావికులు కదా సైలర్ అంటే నావికుడు నావికుడు ఎక్కడున్నాడు సముద్రంలో ఆ పడవలో పయనించేవాడు కాబట్టి వాడు సముద్రం అంటే మతపరమైన జీవితం కాబట్టి మతపరమైన జీవితంలో వీడు ప్రయాణం చేసేవాడు అని అర్థం ఇంకో రీతిగా క్రైస్తవ జీవితం ఓడతో పోల్చబడినట్టు మనం చూస్తాం పాటలలో కదా నా నావలో ఏసు ఊరడానికి కూడా పాట పాడతారు మీరు నావీకాట పాడతా కదా జీవయాత్రలో జీవ మార్గంలో నన్ను నడిపించు అదే కాబట్టి పాటలన్నీ ఆది ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి మనమంతా షిప్ లో షిప్ చేయబడుతున్నాము మూడో భాగము శిప్ చేయబడుతుంది చేయబడ్డాక ఎక్కడికి షిప్ అయిపోతుంది జకరగంధంలో మీరు గమనించా ఎక్కడికి షిప్ అవుతుంది రథాలలో ఎక్కడ తీసుకుపోతున్నారు గుర్రాలను గుర్రాలలో రథాల ముందుంటాయి కానీ చివరి కష్టపడి జక్రగ్రంథం చివరి దర్శనలో గుర్రాలు రథం లోపలన్నాయి మీరు గమనించ రథము లో గుర్రాలు బంధింపబడి తీసుకుపోతున్నాయి షిప్పింగ్ అయితే ఎక్కడికి ఎక్కడికి షిప్పింగ్ అయితే శాశ్వతంగా మనానికి షిప్పింగ్ అవుతున్నాయి అన్న విషయాన్ని నెప్పు కత్తేసారు బబులోనికి ఏ రీతిగా వాళ్ళందరినీ షిప్పింగ్ చేసుకోం బయడు ఇస్సాల్ ప్రజలు ఎవరు అసలు అందరినీ షిప్ అయిపోయారు కదా వాళ్ళు ఎక్స్పోర్ట్ అయిపోయినారు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి షిప్పింగ్ అంటారు దాన్ని అట్లా వీళ్ళందరూ షిప్పింగ్ అయిపోతున్నారు సెకండ్ టైం కాబట్టి ఏ రీతిగా అయితే వీళ్ళు కొనిపోబడినరో పాత నిబంధన కాలపు ఇస్ఆల్ ఆ రీతిగానే యుగ సమాప్తిలో ఈ మహాబబులోను లో వీళ్ళు షిప్ అయిపోతున్నారు బానిసల్లాగా షిప్ అయిపోతున్నారు గొప్ప జనం ఇవి ప్రభు మనకి సార్లు చూపించింది ఇవి తిరిగి తిరిగి నెరవేరుతాయి వారికి దృష్టాంతంలాగా జరిగి యుగాంతం అందున మీకు బుద్ధి కలవడం రాయబడ్డాయి ఎందుకంటే మీ టైంలో కూడా జరుగుతాయి అని చెప్పి వాళ్ళకి ఎట్లా జరిగినాయో అట్లే మీకు జరుగుతాయి ఒకటేందంటే ఆత్మీయ లెవెల్లో జరుగుతున్నాయి అంతే స్పిరిచువల్ లెవెల్ లో జరుగుతున్నాయి అవి గ్రహించకపోతే నువ్వు ఖచ్చితంగా బానిసలాగా వెళ్ళిపోవాల్సిందే ఎవడైతే వ్యతిరేకిస్తాడో వాడు మరణిస్తాడో అనే విషయం మనం అక్కడ దానియులకు చూస్తాం నెమ్ కర్దేశారు వాళ్ళందరినీ తీసుకుతాం ధాన్య గ్రంథంలో నిర్మియా చెప్తాడు వెళ్ళిపోండి మీరు బ్రతకాలంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోండి బానిసలాగా లేదంటే మీరు ఇక్కడనే చచ్చిపోతారు మీ అంటే వ్యవస్థలు చాలా వెళ్ళిపోతారు అప్పుడు ధాన్యలు వీళ్ళందరూ వెళ్ళిపోతారు సరే కాబట్టి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఫార్టీ వన్ తో మనం చూసినట్లు ప్లే అనేది ఫార్టీ వన్ నుంచి వస్తుంది ఫార్టీ వన్ గా మారుతుంది ఎందుకంటే ఫార్టీ వన్ నుంచి ప్లాయాన్ కదా ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ప్లాయాన్ ఫార్టీ వన్ ట్వంటీ నుంచి ప్లేయో అది ఫార్టీ వన్ ఫిఫ్టీ గా మారుతుంది దాంట్లో ఏముందంటే థ్రూ ది ఐడియా ఆఫ్ ప్లంజింగ్ థ్రూ ద వాటర్ నీళ్ళలో మునగడము అన్న దాన్ని ఆ వాక్యం కాబట్టి ఫార్టీ లో ఏమంటుందంటే ప్లంజింగ్ థ్రూ ద వాటర్ టు పాస్ ఇన్ అ వెల్ సి ఫార్టీ వన్ థర్టీ అని కూడా ద వాటర్ వాళ్ళందరూ మునుగుతారు నీళ్లలో అంటే ఓ రీతికి చెప్పాలంటే బాప్తిజమానికి సాదృశ్యంగా ఉంది కూడా ఓ రీతికి చెప్పాలంటే బాప్తిజం అనేది ఏం సంబంధించింది అపోసకాలను చూస్తాం కదా బాప్తిజం అనేది నీ పాపపు జీవితము సమాధి చేయబడి నువ్వు కొత్తగా పునరుద్ధానం పొందుతున్నావు అది బాప్సపు సమాధి తొట్టేకి సాదృశ్యం అని చెప్తాడు పౌలు ఎప్పుడైతే నువ్వు బాప్సం తీసుకుంటున్నావో నీ పాపపు జీవితము సమాధి చేయబడుతుంది పాత జీవితం అందులో నుంచి నువ్వు నీళ్ళ నుంచి బయటికి వస్తున్నావు అంటే నూతన జన్మ క్రొత్త జన్మ అనుభవం పొందుకొని బయటికి వస్తున్నావు అంటే కొత్తగా నువ్వు పునరుద్ధానం పొందినవు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది అట్లనే వీళ్ళందరూ ప్లంజ్ నీళ్ళలో మునిగి లేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవచ్చు గొప్ప మరణించే టైంలో వాళ్ళు తిరిగి పాప్సం పొందుతున్నారు ఉపమాన రీతిగా అర్థం ఏంటంటే వాళ్ళు నిజంగా పాప్సం పొందిన కాదు నిజంగా రక్షణ అనుభవంలో ఉన్నవాళ్ళు కాదు సగం సత్యం సగం అబద్ధాలు అబద్ధంగా మారుతుందని మనం చూసిన పౌలురా పొర రాష్ట్ర పత్రిక లో చూపించినట్లు ముద్ద బాగున్నాను కొంచెం పులిసిన ముద్ద కలిస్తే మంచి బుద్ద అంతా పులిసిపోతున్నాడు కాబట్టి రక్షణ అనుభవం అంతా వాళ్ళు పోగొట్టుకొని వాళ్ళు తిరిగి హత సాక్షులు కావాల్సి తిరిగి మరణించాల్సి అప్పుడు వాళ్ళు తిరిగి ఆ నీటి బాప్సిజమము ఏసె పిలిస్త నామం బాప్సి పొందడం అక్కడ చూస్తున్నాం మనం ఉహమాన రీతిగా వాడు ఆచారబద్ధంగా పొందినాడు యేస్ క్రిస్థాన బాప్సిజం భాషల వరం అన్ని ఉన్నాయి కానీ వాళ్ళ సగం సత్యం సగం అబద్ధంలో పొయి మతపరమైన జీవితాన్ని ఆశ్రయించడం వలన వాడు అన్ని ఓవర్ ఆధిక్యతలు చివరికి అబద్ధాన్ని ఆశ్రయించండు కాబట్టి అబద్ధాన్ని ఆశ్రయించిన గానీ వాడు దేవుణ్ణి నమ్ముకుండా అనుకుంటున్నాడు అంటే ఆయన సంపూర్ణంగా స్వీకరించిన వాడు కాదు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలంటే నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలా వీళ్ళందరూ ఎందుకు అగ్నిగుండా పోంటే వాళ్ళు పరిశుద్ధపరచబడతారు అప్పుడు అగ్నిగుండా పోయినారంటే శ్రమల గుండా పోయి వాళ్ళు పరిశుద్ధ పరచబడి అప్పుడు ఆయన సన్నిధికి వస్తారు అది ఇప్పుడు నేను కొంచెంలో మీకు చూపిస్తాను కాబట్టి చూడండి ఫార్టీ వన్ ప్లే ప్లే దో ప్లే దో ఫిల్ అని అక్కడ ఫిగరేటివ్లీ ఇంబ్యూన్ ఇన్ఫ్లుయన్స్ సప్లై స్పెషలీ టు ఫుల్ఫిల్ టైం అది పోయినేషన్ ఫుల్ఫిల్ టైం అన్యుల కాలము అనుల కాలము సంపూర్తి కావాలి అన్న విషయాన్ని మనం పోయినామని నేను ఇచ్చిన కాబట్టి జేమ్ సాంగ్ నంబర్స్ చెప్తుంది అది టు ఫుల్ఫిల్ టైం ఒక టైం కొరకు వీళ్ళందరూ తయారైనారు ఈ గుంపులు ఆ టైం ఫుల్ఫిల్ కావాలంట ఈ అనుల టైం ఏందనేది నేను ఇప్పుడు మీకు త్వరలో చూపిస్తాను దాని అకంప్లిష్ ఫుల్ కంప్ ఫర్నిష్ అకంప్లిష్ ఫర్నిష్ ఫుల్ఫిల్ టైం అకంప్లిష్ ఫర్నిష్ ఈ పదాలకు సంబంధించిన విషయాలు ఎందుకు ఈరోజు చూపిస్తాను అనిల టైం ఫుల్ఫిల్ కావాలా అని మనం చూసినాం కదా పోయినవారం అది లూకాసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై రెండు చూడండి సార్ త్వరగా లూకాసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో ఇవన్నీ ప్రవచనాత్మకంగా చెప్పబడ్డే యుగ సమాప్తిలో గొప్ప జనం అందరూ హత సాక్షులు ప్రవచనం ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తుంది తన నోటి చూడండి రెండవ ఇరవై లేఖనములలో వ్రాయబడిన నెరవేరటకై అవి ప్రతిదండన దండన దినములు కాబట్టి పాత నిబంధన చెప్పబడ్డ ప్రవచనాలు లేఖనములు అన్నీ దేని సూచిస్తుంది అంటే ప్రతి దండన ఆయన ఆయన శిక్ష ప్రతి అంటే వాళ్ళు చేసిన దానికి శిక్ష ప్రతి అంటే నీ యొక్క క్రియలను బట్టి నీకు శిక్ష దాన్ని ప్రతి దండన కాబట్టి లేఖనుల ప్రకారంగా నెరవేరుతాయంట అంటే వీళ్ళందరూ భవిష్యత్తులు అట్లా జీవించబోతున్నారు చెప్పిన మాటల గురించి ఇక్కడ రాబడుతుంది ఆ దినములలో గర్భిణలకు ప్రే వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బంది ఈ ప్రజల మీద కోపమును వచ్చును ఏ ప్రజల మీద చెప్పండి ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు మతపరమైన క్రైస్తవుల మీద క్రైస్తవుల మీద ప్రపంచమంతటా కోపము తీరొచ్చు ప్రతి ఒక్కరికి కోపము తీరొచ్చు ఆశ్చర్యం వారం నుంచి ఈ విషయాలు నాకు అర్థమవుతున్నాయి వెనకడికి ఒక మతస్థుడే వ్యతిరేకం ఇప్పుడు ఇంకొక మత వ్యతిరేకం ఉన్నాడు అట్లా మతాలన్నీ వ్యతిరేకమైపోయినాయి దేవుని బిడ్డలకి ఆశ్చర్యం ఏంటంటే దేవుని నమనడు కూడా వ్యతిరేకమైనడు ప్రపంచమంతట అంటే హేతువాదులు అంటారు కదా హేతువాదులు కూడా క్రైస్తవులకి వ్యతిరేకమైపోయినాడు అంటే ఇవన్నీ ఈ లేఖనములు ఇవన్నీ చెప్పబడ్డ ప్రవర్శనల్ని ఇప్పుడు పర్ఫెక్ట్ గా నెరవేరే టైం ప్రపంచమంతటా ప్రతి ఒక్కరూ వ్యతిరేకమైపోయినరు దేవుని బిడ్డలకు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేసింది కాబట్టి మనం భయపడతామా ఇవి నెరవేరలా కాబట్టి భయపడం ఇవి నెరవేరాలని చెప్పబడ్డాయి కాబట్టి మనం ఇంకా భయపడం ఇప్పుడు చూడండి వారు కత్తివాత కూలుదొరు ఎవరు చెప్పండి ఎవరు కత్తివాత కూలుతారు యేజక గతంలో చూసినాం కొన్ని వారాల ఆయన కత్తి బయలుదేరుతుంది ఎవరు వెంట గొప్ప వెంట ఆయన కత్తి బయలుదేరుతుంది నేను కత్తిని ఏమన్నాడు ఖడ్గంను నా ఖడ్గం వారి వారిని ఎంట తర్మదును అన్నాడు కాబట్టి వాళ్ళు చివరికి కత్తి వాత కూల్తారు దాని తర్వాత చెరపట్టబడతారు అంటే క్యాప్టివ్ అంటే చెరపట్టడం అంటే బబులూరికి చెరపట్టబడబోయారు కదా కొనిపోబడ్డారు చెర చెరపడి తీసుకోపోబడ్డారు కాబట్టి వీళ్ళందరూ చెరపట్టబడతారు గొప్ప కొందరు చేస్తారు కొందరు చెరపట్టబడతారు సమస్తమైన అన్యజన్ల మధ్యకు పోవుదురు కాబట్టి సమస్తమైన అన్ని జలు అంటే టూ థర్డ్స్ రెండో రెండు గుంపులు అవి మొదటి రెండు గుంపులు బైబుల్ అంతా దేవుని బిళ్ల గురించి చెప్పబడింది క్రైస్తవుల గురించి రాయబడింది ఈ విషయం బాగా అర్థం చేసుకోండి అన్యజన్లు అంటే నాన్ క్రిస్టియన్స్ అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు చూడండి సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు తర్వాత అన్యజన్ముల కాలములో సంపూర్ణ వరకు ఎరుసలేము అన్యజనుల చేత తొక్కబడును ఎవరి చేత తొక్కబడతాయి అన్యజనుల చేత ఎవరి అనుజనులు సర్పములు చేరుల చేత వీళ్ళు తొక్కబడతారు కానీ దేవుడు మనకు మట్టుకు వాళ్ళ మీద అధికారం ఇచ్చింది పాములను తెల్లను తొక్కుటకు నేను అధికారం ఇచ్చిన అన్నాడు కాని గొప్ప జనని మట్టుకు వాళ్ళు తొక్కుతారు దేవుడిచ్చిండు ఆజ్ఞ దేవుడిచ్చిండు వాళ్ళకు అధికారం ఎందుకు అధికారం ఇచ్చాడు చూడండి ఆయన శిక్షని ఎట్లా అమర ప్రతిదండని ఎట్లా అమలుపరుస్తున్నాడు అన్యజనుల ద్వారా ఆయన ప్రతిదండను అమలుపరుస్తున్నాడు ఈ సైఫాల్లో కూడా అందరూ అంతే కదా వాళ్ళు పాపం చేసినప్పుడు ఫిలిస్తీన్లను లేపేడు అమలేఖంలు లేపేడు కిత్తిలను హివ్వీలను పెరిసీలను అన్ని రకాల అన్యజనులను లేవనెత్తి వాళ్ళ చేత వీళ్ళని హింసింపజాడు వీళ్ళని బుద్ధి తెచ్చుకొని ప్రభు మమ్మల్ని క్షమించినయన అని ఉపాసముండి కన్నీరు వేడుస్తూ గొనపట్టగడుకొని ప్రార్థన చేస్తే దేవుళ్లను క్షమించి వాళ్ళకి ఒక న్యాయధిపతిను వాళ్ళకొక రాజును నియమించడం వాళ్ళ అనిల నుంచి వాళ్ళని విడిపించడం అది చూస్తా ఉంటాం మనం రక్షణ అనుభవం కాబట్టి ఆ టైమ్ లో ఒక న్యాధిపతి మన ప్రముఖి ప్రతినిధిలాగా వస్తాడు ఆ అని నుంచి రక్షింపజేస్తాడు చీకట్ల నుంచి రక్షింపజేస్తాడు పాత వివాద కాలం జరిగిందంతా అదే కన్సిస్టెంట్ గా ఒకటే అంశం ఇస్పాయలు పాపం చేయాలా దేవుడు వాళ్ళని అనేజలకు అప్పగించాలా అన్ని జన్ల భారము అధికమైన వాళ్ళు ఏడుస్తూ ప్రభు పట్ల ప్రభు సన్నిధిలో కుమరించుకున్న వాళ్ళ హోదలని అప్పుడు వాళ్ళ ప్రార్థనకి వినియన పశ్చాత్తపడి ఒక న్యాయాధిపతిని ఒక రాజును లేపడం ఆ రాజు అన్ని నుంచి వాళ్ళకి విడు విముక్తి అది రక్షణ సందేశానికి సాధం బైబుల్ అంతా అదే ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి వరకు కేవలం రక్షణ ఉంటుంది ఇంకా వేరే ఏ మత మనకి కన్సిస్టెన్సీ కనిపించదు అంత తోకలు ముక్కలు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఉంటాయి అవన్నీ ఎందుకంటే అవి మానవ కల్పితాలు కావు ఇది మానవ కల్పితం కాదని మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి అన్యజనుల చేత వీళ్ళందరూ తొక్కబడతారు తర్వాత అన్యజనముల కాలములు సంపూర్ణ మగు వరకు వీళ్ళ కాలంలో సంపూర్ణ మగు వరకు ఎరుసలేములో ఎరుసలేము అన్యజనుల చేత తొక్కబడు కాబట్టి ప్రార్థన చేసుకోవాలి ఎరుసలేము అంటే ప్రకృతి సహజమైన ఎరుసలేం కాదు మతపరమైన జీవితమే వాళ్ళందరూ అన్న జలు చేత చొక్క తొక్కబడే కాలము సంపూర్తి అయ్యేది కాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతటా ఎరుసలేం విస్తరించింది వీళ్ళందరూ అన్న జనుల చేత తొక్కబడు కాలము సంపూర్తి అవుతుంది కాబట్టి ఫుల్ఫిల్ టైం అని చూడు మన జేమ్స్ క్రామ్ నంబర్స్ నంబర్స్ లో ఫుల్ఫిల్ టైం అంటే దీనికి సంబంధించింది ఈ వాక్య సంబంధించింది కాబట్టి షిప్స్ ఫుల్ఫిల్ టైం వీళ్ళందరూ ఎక్కడ చెరపట్టబ చెరపట్టబడుతున్నట్టే ఆ షిప్పింగ్ అయిపోతున్నారు వాళ్ళు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత అది సంపూర్తిగా అవుతుంది అకంప్లిష్ ఫుల్ ఫుల్ కంప్లీట్ గా అవ్వాల తర్వాత ఫర్నిష్ ఫర్నిష్ అన్నప్పుడు ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది ఫర్నిష్ అన్నప్పుడు అలంకరించడం ఫర్నిష్ అంటే అలంకరించడం డెకరేటింగ్ అని అర్థం కాబట్టి ఒక దిక్కు వీళ్ళు షిప్ అయిపోతున్నారు ఇంకొక దిక్కు డెకరేషన్ అవుతుంది అది దేని సమాజం చెప్పండి మీకు అర్థం ఒక దిక్కు వీళ్ళు అంతా అయిపోతున్నారు మరణానికి ప్యాక్ అయిపోయినారు అందరినీ తీసుకొని పోతున్నారు చెరపట్టబడిపోతున్నారు కొంతస్తున్నారు కొంత చెరపట్టబడి వెళ్ళిపోతున్నారు కానీ ఇంకొక దిక్కు ఫర్నిష్ అనుంది ఈ పదము జేమ్స్టాగ్ నంబర్ చూడకపోతే ఎప్పటికీ ఈ ప్రవచనం ఈ దర్శనాలు అర్థం కాకపోయి మనకి ప్రవేశంలో చెప్పబడిన ఈ బుర్ర తీర్పుకు సంబంధించిన దర్శనాలు మనకు అర్థం కావద్దు కాబట్టి అందుకే ప్రభు మనకి ఆ నంబర్ చూపిస్తుంది ఇక్కడ చివరిగా ఫార్టీ వన్ ఫర్నిష్ అని ఫర్నిష్ అంటే అలంకరించడం ఏం అలంకరించడం పెండ్లికి అలంకరిస్తారు పెండ్లి కాబోతున్నప్పుడు మొత్తం అలంకరిస్తారు కాబట్టి ఇది పెండ్లికి సంబంధించిన విషయం అని మనం అక్కడ చూస్తున్నాం ఈ లూగా సువార్తలు చెప్పబడ్డ వాక్యమే ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలో కూడా చెప్పబడి చూడండి ఒకసారి అది చూసినాక మనం మతవార్తకు వచ్చేస్తాం ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం పోవరం క్లుప్తంగా చూసినాము మరియు మొదటి వచ్చిన నుంచి ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయం ను బలి వేసి చూడండి కొలత వేయడం అంటే నీ నీ లెక్క ఎట్లుందా చూసుకో ఆలయంలో పూజించేవారిని లెక్క పెట్టుము కాబట్టి దేవుని మందిరంలో ఉన్న వారిని అందరినీ లెక్క దేవుడు కొలత వేస్తున్నాడు పూజించువారు కాబట్టి దేవుని సన్నిధిలో ఉండేవారు రక్షింపబడ్డ వాళ్ళందరినీ కొలత దేవుడు నీ జీవితం ఎట్లుందో పరీక్షించుకో అని మన ప్రవ్వే అన్న విషయం ఒక అర్థం తీసుకోవాలి మనం మరియు ఒకడు చేతి కర్రవంటి వంటి నాకిచ్చి నాకు నీవు లేచి దేవుని ఆలయం ను బలి కొలత వేసి ఆలయంలో పూజించే వారిని కాబట్టి దేవుడు లెక్క పెట్టమంటుండవన్నీ లెక్క ఏం జరుగుతుందన్న విషయమే ఇక్కడ చెప్పబడి చూడండి ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టుము అది అనులకు ఇవ్వబడను కాబట్టి వెలుపటి భాగం ఆలయము చివరి భాగము అనులకు ఇవ్వబడింది అన్న ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత వారు నలవదు రెండు నెలలు పరిశుధ పట్టణం కాలితో త్రొప్పురు మన ప్రభు ఏదైతే చెప్పిండో ఈ దర్శనంలో యోహాను భక్తునికి దేవుడు అతి చూపిస్తున్నాడు అనిలు అనిలకు ఇవ్వబడింది వారు ఎన్ని నెలలు నలభై నలభై నెలలు పరిశుధ పట్టణంను కాళితో త్రొప్పుదురు కాబట్టి ఆ అనిలు పరిశుధ పట్టణం కాలితో తొప్పుదురు కాబట్టి ఈ పరిశుధ పట్నం అనేది అక్కడనేమో ఎరుసలేమన్ ఉంది ఇక్కడనేమో పరిశుధ పట్టణం అనుంది ఎందుకంటే పాత అక్కడ ఎరుసలేమని ఆరంభమై ఇక్కడికి వచ్చినప్పటికీ పరిశుధ పట్టణంగా మారుతుంది అంటే ఏంటంటే యుగ సమాప్తికి వచ్చేటికీ ప్రపంచమంతటా విస్తరిస్తుంది కాబట్టి దాన్ని ఎరుసలేమని పిలవరు పరిశుభట్నం అని పిలుస్తారు అంటే పరిశుద్ధులు పరిశుద్ధులు నివసించేదాన్ని పరిశుధ పట్నం అంటున్నారని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మనకి దాని తర్వాత ఏం జరుగుతుంది సరే దానికి సంబంధించిన విషయం మనం ఆ ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయం అక్కడ కింద ఉంది కాబట్టి వీళ్ళందరూ అనుల చేత నలభై రెండు నెలలు త్రొక్కబడతారు అంటే ఎన్ని సంవత్సరాలు చూసుకో రెండున్నర సంవత్సరంలా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నలభై రెండు నెలలంటే సంవత్సరానికి పన్నెండు నెలలు కదా రెండు సంవత్సరాలు రెండు నెలలు అంతేనా నలభై రెండు అంటే 3 అండ్ హాఫ్ ఇయర్స్ 3 ఇయర్స్ 10 మంత్స్ లాంగ్ టైం అది సరే ఇది కరెక్ట్ ఫార్టీ టూ అని మనం అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే దేవుని దృష్టిలో టైం అనేది నాన్ లీనియర్ గా ఉంటుంది అది ముందుకు వెనుక ముందుకు వెనుక వేయది కాబట్టి అది కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు కొన్ని వేల సంవత్సరాలు కావచ్చు కానీ మనకైతే దేవుడు చూపించిండ్రు ఇది రెండు సంవత్సరాల నుంచి నెరవేరుతుంది ఈ వాక్యం ఇది కొత్తగా నెరవేర్ కాదు కొందరు అంటారు ఏడవ బూర ఆరవ బూర ఇప్పుడే ఊరబడింది ఒక నాలుగు సంవత్సరాల క్రితం బురబడింది అని కొందరు చెప్తా ఉంటారు సరే వాళ్ళకి అర్థమైంది కానీ మనకి ప్రభు చెప్పాడు ఇవన్నీ ఆరంభమై రెండు సంవత్సరాల నుంచి నెరవేరుతుంది అది సంపూర్తి యాటైక్కుంది మొదటి బూర వచ్చినప్పుడు జరిగినాయి కంటిన్యూ అవుతున్నాయి కంటిన్యూ అవుతూ మధ్యాహ్నం రెండవ బూరది అడిషన్ అవుతుంది రెండవ బూర ఊదినప్పుడు జరుగుతున్నాయి యాడ్ అవుతున్నాయి ఫస్ట్ బూరది కంటిన్యూ అవుతుంది రెండో బూరది యాడ్ అవుతుంది మూడో బూ అది కంటిన్యూ అవుతుంది రెండోది యాడ్ అవుతుంది దానికి అట్లా యాడ్ అవుతూ పోతా ఉన్నాయన్న విషయాన్ని ప్రభు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఒకటేమో అన్ని జన కాలము సంపూర్తి కావాలా అంటే గొప్ప జనం అందరూ అన్న విషయం ఇక్కడ చూస్తున్నాం మతపరమైన జీవితం అంతా త్రకబడుతుంది క్రైస్తవులు అందరూ త్రొక్కబడతారు అనిల చేత ఏ అనిలు వాళ్ళు నాన్ క్రిస్టియన్స్ కాదు అన్న విషయం జం చేసినాం నీతో పాటు ఉండి పాటలు పాడేవాడు మనం దానికి సంబంధించిన విషయం చూసినాం ఎవరు ఎవరిని అనేకులు అభ్యంతర పడి ఒకరినొకరు ఎక్కడ అప్పగించుకుంటారు అనేకలు అభ్యంతర పడి ఒకరినొకరు ఎక్కడ లోపల తల్లిదండ్రులు పిల్లల్ని పిల్లలు తల్లిదండ్రులను అప్పగించుకుంటారు ముందే వాక్యం మనం చూసినాం ఇక్కడ కాబట్టి ఇవన్నీ నెరవేరే టైమ్ మనము దానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి ఫర్నిషింగ్ సంబంధించిన వాక్యం ఇప్పుడు మనము ఆ ఫర్నిషింగ్ అన్న పదం గురించి ధ్యానించాం ఫర్నిష్ అన్నది షిప్పింగ్ అన్నప్పుడు ఫర్నిషింగ్ అని కూడా చివరిగా చేసినాం కాబట్టి మొదటినేమో వాళ్ళందరూ షిప్ కావడము దాని వాళ్ళంతా సముద్రంలో నావిక ఉన్నారు దాని తర్వాత వాళ్ళు పాత్రలాగా ఉన్నారు షిప్ లో షిప్ కొందరు మరణానికి కత్తివాత కులకి కొందరు బానిసల్లగా చెరలోనికి కొనిపోవడానికి వాళ్ళందరు సిద్ధపడుతున్నారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇంకో రీతిగా సముద్రం అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి సముద్రంలో ఏముంటుంది నీళ్లుంటాయి ఆ నీళ్లు ఎట్లుంటాయి తీయగా ఉంటాయా కదా సాల్ట్ అంత సముద్రంలో అంతా సాల్ట్ అన్నట్టు కాబట్టి ఆ వాళ్ళంతా ఉప్పు మయమవుతారు అన్న విషయాన్ని మనం కొన్ని వరల క్రితం చూసినాం కాదు దానికి సంబంధించింది కాదు లుకాసువార్థలు చూసినాం అనుకుంటా అది కాదు ఇంకొకటి లుకాసు వార్త కాదు మార్పు సువార్త తొమ్మిది నలభై తొమ్మిది చూడండి సరి మార్పు సువార్త తొమ్మిది అటు సరే అది తొమ్మిది నలభై తొమ్మిది ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిసారమైనలా దేని వలన మీరు దానిని దానికి సారం కలగజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడని చెప్పాను ఇక్కడ ఉంది కదా అసలు ఇంగ్లీష్ బైబుల్ అట్లా లేనే లేదు ఇంగ్లీష్ వైపు ఏముంది తెలుసా ఇక్కడ రాసినవి చదువు గట్టి కదా ఎవ్రీ ఎవ్రీ వన్ విల్ బి చూడండి అట్లా లేదు అది ఇక్కడ ఇక్కడ వేరేగా అక్కడ వేరే గుంది విల్ బి సాల్టెడ్ విత్ ఫైర్ అని చాలా తేడా ఉంది వాక్యం ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వల్ల కలుగును ఎవ్రీ విల్ బి సాల్టెడ్ విత్ ఫైర్ అంటే ప్రతి వాడు అగ్ని చేత కాల్చబడతాడు అని ఉంది అక్కడ సాల్టెడ్ విత్ ఫైర్ అంటే ప్రతి మనం దానికి సంబంధించిన విషయం చూసినాం సముద్రము ఉప్పు నీళ్లు అదంతా ఉప్పు కాబట్టి దాంట్లో వాళ్ళు మునిగబోతున్నారు అంటే అటువంటి కష్టతరమైన నీళ్ళలో వాళ్ళు మునిగబోతున్నారు వాళ్ళందరూ అగ్ని చేత పరీక్షించబడుతున్నారు వాళ్ళ శ్రమలు భయంకరంగా ఉంటాయని చెప్తున్నాడు తర్వాత అని ఏముంది ఫార్టీ నైన్ లో నైన్ నైన్ తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అష్టంలో ఎవ్రీ వన్ షాల్ బి సాల్టెడ్ విత్ ఫైర్ అండ్ చదు వ్యావేముంది తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది వాక్యం ఇక్కడ ఏముంది అంటే ఫర్ ఎవ్రీ వన్ బి సాల్టెడ్ విత్ ఫైర్ and every sacrifice shall be salted with salt అక్కడ లేదు అది sacrifice will be salted with salt అంటే బలి అర్పణకి సంబంధించింది ఇది బలి అర్పణకి వాళ్ళందరినీ సిద్ధపరుస్తున్నారు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆశ్చర్యంగా ఉండవు వాక్యం అక్కడ ఎందుకు లేదు కాబట్టి ఫార్టీ వన్ థర్టీలో చివరికి ఫర్నిష్డ్ అనుంది కాబట్టి వెడ్డింగ్ కి సంబంధించిన బోధ ఇప్పుడు మనం కొంచెం క్లుప్తంగా చూసుకొని ఈ వారం దేన్ని మనం ముగించుకుంటాం మతేసు వార్త ఇరవై అధ్యాయం నుంచి చూసి ఇరవై అధ్యాయం వరకు మనం వాటిని చూస్తాం మతేసు వార్త ఇరవై అధ్యాయం ఇప్పుడు మనం క్లుప్తంగా చూసినాము ఈరోజు మరికొన్ని విషయాలు చూస్తాం ఇరవై అధ్యాయము పదవ వచనం కాబట్టి ఒక గొప్ప రాజు తన కుమారుని పెండ్లి అనేట్లనే పిలిచిందన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఇక్కడ పెండి రెండవ వచనంలో పలవరాజము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలినది ఆ పెండ్లి విందుకు పిలబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానలోకపోయేరి వీళ్ళందరూ వీళ్ళకి పిలుపు ఇచ్చిన ఆ పిలుపు అయోగ్యులు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు చోట ఆయన పెళ్లి విందుకు పిలిచింది కానీ దాసులే వీళ్ళు కూడా సేవకులే కానీ వాళ్ళు దానికి రాలేదు అంటే ఆ యోగ్యత పోగొట్టుకున్నారు వాళ్ళు పెళ్లి మనం జ్ఞాపకం కాబట్టి మొదటి రెండు గుంపులు పెళ్లి విందులకు పోలేవు ఎప్పటికీ కూడా కాగా ఆయన కాగా అతడు నా విందు సిద్ధపరచినను అంతా సిద్ధంగా ఉంది పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసాను పంపాను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియు తన వర్తకమునకును వెళ్లి కాబట్టి గొప్ప జనం మతపరంగా లోకాతీతంగా జీవిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపతిస్తాడు పెండ్లి విందుకి రండిరా అంటే వాళ్ళు ఏం చేస్తారు బిజినెస్ చేసుకుంటున్నట్ట ఒకడు యథావిధికి వెళ్ళిపోతున్నట్టకాతీతంగా జీవిస్తారంట తకినవారు అతని అతని దాసను అవమర అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగుల ఏ పట్టణం అది పరుషుధ పట్టణం తగలబెట్టిస్తాడు తప్పకుండా కాలిపోతుంది అంతా అగ్ని సంబంధించింది కదా ఇది అగ్ని మండుచున్న అగ్ని మండుచున్న పెద్ద కొండ కాబట్టి అంతా మనకి అగ్ని కనిపిస్తూ మొదటి నాలుగు బురల వరకు అగ్నిగా అనిపిస్తూ ఉంటది మూడు బూరలు అనుకుంటారు అగ్నిగా అనిపిస్తూ ఉంటది కాబట్టి వాళ్ళంతా మొదటి రెండు గుంపుల వారు ఆ నరహంతకులను సంహరించారు తర్వాత అప్పుడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని పిలబడిన వారు పాత్రలు కారు పిలబడినవారు పాత్రలు కారు అది అండర్లైన్ చేసుకోవాల మనం దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళకి యోగ్యత లేదు వాళ్ళు పాత్రలు కారు అన్న విషయం అక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు దేవుడు ఎందుకు ఎవరు పాత్రలు చెప్పండి మత వార్త పాదార్ అధ్యాయంలో చెప్తాడు నాకంటే మీరు ఎవర్ని ఎక్కువగా ప్రేమించినా మీరు నాకు పాత్రలు కారు కాబట్టి వీళ్ళంతా ఆయనని ప్రేమించలే వాడు పొలం అన్నాడు వాడు బిజినెస్ అన్నాడు వాడు ఇదో అనకాన్ని ప్రేమించరు వాళ్ళు ప్రభు కంటే సేవకులే కాని విశ్వాసు కానీ కానీ ఆ యోగ్యత పోగొట్టుకున్నారు అక్కడ కాబట్టి పిలువడిన వారు పాత్రలు కారు గనుక రాజమార్గంలోకి పోయి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా రాజమార్గము అన్నప్పుడు మీకు త్వరగా చూపిస్తాయి ఈ రాజమార్గం అంటే రాజమార్గం అంటే రోడ్లు అనర్థం పెద్ద పెద్ద రోడ్లవి అనర్థం అంటే మార్కెట్ ప్లేస్ ఇంగ్లీష్ చెప్పాలంటే రాజమార్గం అంటే మార్కెట్ ప్లేస్ అంత వైభవంగా రాజమార్గం అంటే ఎటు అంత ఆడంబరంగా ఉంటది ఎక్కడ బిజినెస్ ఎక్కడ చూసిన లైట్స్ ఇప్పుడు హైటెక్ సిటీ అంతా లైట్స్ ఉన్నాయి కదా హైదరాబాద్ అంతా లైట్స్తో ఉంది ఎందుకంటే గొప్ప వ్యక్తులు వచ్చింది పట్టణానికి కాబట్టి అంతా లైటింగ్స్ గంభీరంగా ఉంది హైదరాబాద్ లైటింగ్స్ గొప్ప గొప్ప వ్యక్తులు వస్తే ఎటువంటి స్థలం కూడా ఫుల్ డెకరేట్ అయిపోతుంది అని చాలా మంది జోక్స్ ఇస్తున్నారు పొద్దున మా ఆఫీస్లో ఊరికి వీళ్ళు ఊర్లోకి వస్తే ఊర్లు కూడా అట్లా డెకరేట్ అయిపోతాయి ఊర్లలో అంతా అన్యాయం ఉంటుంది కదా పరిస్థితి ట్రంప్ వాళ్ళ కూతుర్ని ఒక ఊరికి తీసుకెళ్తే ఆ ఊరంతా మారిపోతుంది ఆడి నుంచి ఇంకొక ఊరుకు తీసుకెళ్ళింది ఆ ఊరంతా మారిపోతుంది మొత్తం దేశంలో ఊర్లు అనేది ఊర్లన్నీ దగ్గర మెరిసిపోతాయంట ఎంత త్వరగా డెవలప్ అయిపోతే మన దేశం జోక్స్ వేసుకుంటారు పొద్దున్న మా ఆఫీస్ కొంతమంది కాదు అట్లా ఉంటది అన్నట్టు మనం ఏం ఆలోచిస్తాం తెలుసా లక్ష ఆలోచన ఏంటంటే డెవలప్మెంట్ అనేది ప్రకృతి సహజమైన డెవలప్మెంట్ కాదు ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు అంటారు ఇంగ్లీష్ లో ఎన్జిఓస్ అంటారు వాలంటరీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు ఫుల్ కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు గత వంద సంవత్సరాల నుంచి కొన్ని కోట్లు కోట్లు డబ్బులు బిలియన్స్ ట్రిలియన్స్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు మనిషిని బాగుపరచడం కొరకు వాళ్ళకి చదువు కొరకు వాళ్ళని ఆర్థికంగా బలపరచడం కొరకు ఎన్నెన్నో చేస్తున్నారు ఐ వేస్ట్ ఎందుకంటే అసలేదు వాళ్ళు చేస్తలేదు ఏంటంటే హృదయ మార్గం హృదయ మార్పు లేకుండా శారీరకమైన మార్పులు ఎవరికి కావాలా నువ్వు ఎంత చదివించినా వాడు బ్రతుకుతాడు చదువుతాడు ఉద్యోగం దొరుకుతుంది బాగుంటాడు శాశ్వతంగా నరకం పోతాడు తర్వాత నువ్వు ఎంత హెల్త్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయి ఎన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయి ఏం చేసినా గానీ వాడు బాగుపడతాడు అన్ని లాభం గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది బాగుపడతాడు వాడు ఇల్లు వెళ్ళకుంటే ఇల్లు కట్టుకుంటాడు కారు తీసుకుంటాడు కిరాయికి దాని లోన్ తీసుకుంటాడు జీవనపాధి అంతా అయిపోతాడు కానీ వాడిని హృదయం మారలేదే వాడు ఇంకా పాప జీవితంలో ఉన్నాడే కాబట్టి ఎన్జిఓ సిస్టమ్స్ కరెక్ట్ సిస్టమ్స్ కావు అనేసి వాటిని తృణీకరించాలనా లేదు ముందు ఆహారం లేకుండా వానికి నువ్వు రక్షణ అనారోగ్యం శరీరంలో ఉంటే వానికి మంది ఇవ్వకుండా సువార్త ప్రకటిస్తావా వాటన్నింటినీ మనం క్రమంగా అర్థం చేసుకోవాలా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు కానీ అవి కరెక్ట్ కాదు పర్ఫెక్ట్ కాదు కంక్లూడింగ్ కాదు అసలైనది హృదయ మార్పు అది కేవలము ప్రభు ద్వారానే జరగాల అది నువ్వు సువార్త ప్రకటిస్తే జరుగుతుంది ఎన్జిఓ చేయలేవు పని ప్రపంచం అంతటా వాళ్ళు చేయలేరు చేస్తారో చెప్పుకుంటారు కానీ వాళ్ళు చేయలేరు అంతా క్యాల్క్యులేట్గా ఉంటుంది చేసే పనులన్నీ కాబట్టి రాజ మార్గంలో మీకు కనబడిన వారిని అందరినీ పిలువుడని తన దాసులతో చెప్పాను లక్ష మంది వెళ్ళే దాసులు రాజ మార్గంలో పోయే అంటే మార్కెట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరినీ అంటే లోకాతీతంగా జీవిస్తున్న వాళ్ళందర్నీ సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వారిని పెళ్లి పోయి సువార్త ప్రకటించండి అని చెప్తున్నాడు మన సేవ జీవితం దాన్ని సంబంధించింది ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారి మంచి తమకు కనబడిన వారిని అందరినీ గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి చాలా నిండెను ఎప్పుడు నిండుతుంది విందు విషయం అర్థం చేసుకోవాలా విందే ఎప్పుడు పెడతారు పెళ్లికి ముందా పెళ్లి తర్వాత రేపు పెళ్లి ముందు కూడా పెడతారు కొంతమందికి ఇప్పుడు రేపొద్దున ఒక ముహూర్తం ఎండ్ అవుతుంది దీని తర్వాత ఒక రెండు నెలల వరకు పెళ్లిలు కావు అయితే రేపొద్దున్న ఒక ముహూర్తం ఉంది అంత పిల్లవారి చలికి ఆహ్వానిస్తే వరసారా పెళ్లికి చుట్టాలు తప్ప ఇంటోళ్ళు తప్ప బంధువులు తప్ప దూరం అవబరాడు పెళ్లి పొద్దున్న రెండు గంటలకు కుంది ముహూర్తం అనుకో ఈరోజు అంటే రేపు పొద్దున నువ్వు పోతావా నువ్వు బో నీ కుటుంబీకులు అయితే నువ్వు పోతావు కానీ అనిల పెళ్లి అట్లా ఉంటాయని చెప్తున్నాడు దేవుడు కాబట్టి వాళ్ళు చేస్తారంటే ఈ రోజే సాయంత్రము డిన్నర్ పిలుస్తారు రిసెప్షన్ లాగా పెడతారు పెళ్లికి ముందే రిసెప్షన్ పెడతారు అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు అప్పుడు తినేసి వాళ్ళకి బహుమానాలు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇక వాళ్ళ ఇంటోళ్ళు బంధువులే పొద్దున వరకు మేల్కొని ఉంటే అక్కడ పెళ్లి చేసుకొని వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అది విధానాలే కానీ బైబిల్ ప్రకారంగా పెళ్లికి ముందు విందిస్తే అర్థం లేదు పెళ్లి తర్వాత విందిస్తేనే అర్థం ఎందుకంటే సంతోషం అదే కదా పెళ్లి తర్వాతనే సంతోషం కానీ దూరం నుంచి వస్తే వాళ్ళకి తిండి తిండికి సంబంధించింది కానీ కాదు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు తింటేనే ఉంది పెళ్లికి ముందు తింటేనేది పెళ్లి తర్వాత తింటేనేది పెళ్లి అవుతుంటే వదిలికి ఇంకోటి తింటుంటేనేది ఏం అర్థం లేదు ఎవరు చేస్తే పని వాడు చేస్తూనే ఉంటాడు దానికి ఏం లేదు ఒక నియమం అంటే ఏమి అక్కడ చిన్నపిల్లలు ఉంటారు అంతసేపు వెళ్ళి తింటారు వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు రకరకాల రోగాలు తింటారు వాళ్ళు తినాల టైం దానికి ముహూర్తాలు అంటూ అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఇది ఆహారానికి సంబంధించింది కానే కాదు పర్లవరాజ్యము ఆహారానికి సంబంధించింది కానే కాదు అన్న పానీయములకు సంబంధించింది కానే కాదు కదా దాన్ని చూస్తాం మనం వాక్యం కాబట్టి పెండ్లి విందు పెండ్లిశాల నిండెను ఇక్కడికి మనం కొంచెం ముగిస్తాము ఆపుతాము ఇది పెండ్లి విందుకు సంబంధించింది కాబట్టి రాజ ఉన్నవారు చెటవారు మంచి వారిని పిలువండి పిలుస్తే వస్తారు వచ్చినప్పుడు పెండ్లి విందులో వాళ్ళు పాలు పొందుతారు అన్న విషయానికి వ్యాప్తం చేస్తున్నాడు కాబట్టి ఈ విషయం మీరు మరోసారి దీర్ఘంగా ఆలోచించినప్పుడు ఇది మన ప్రభు పెళ్లికి సంబంధించింది అని తిరిగి రానైన దానికి సంబంధించింది అన్న విషయం అర్థం చేసుకోవాలి గుత్తగా చెప్పినది కాదు ఇది ఉపమానం ఇది నిజంగా నెరవేరేది అన్న విషయాన్ని జ్ఞాపం చేసి రెండు వేల నుంచి ఏం జరిగింది దాసుల గురించి చెప్తుండీ ఇక్కడ వాళ్ళందరూ ఏ రీతిగా జీవించింది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ ఇంగ్లీష్లో ఏముందంటే రాజ్ పదవ వచనంలో ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారి మంచి వారి తమ కనబడిన వారిని అందరిని పోగు చేసి చేసింది గనక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి నిండెను విందుకు వచ్చిన వారు అన్నప్పుడు ఇంగ్లీష్ ఏముందంటే చాలా బాగా రాసింది ఇక్కడ విందుకు వచ్చిన వారు ఇక్కడ ఏముందంటే నేను ఇంగ్లీష్ అవుతాను సో దో సర్వెంట్స్ వెంట్ అవుట్ ఇన్ ది హైవేస్ అండ్ గ్యాదర్ టు As many as they found both bad and good. And the wedding was furnished with guests. That's why English language is furnished with guests. In the language of the guest, there is a question that is furnished with guests. That's why the question is furnished with guests. Ships are furnished with guests. 41.30 41.30 means furnished with guests. ఈ పదవ వచనకొచ్చేటప్పుడు మత వార్త ఇరవై రెండవ అధ్యాయము పదవ వచనకు వచ్చేటప్పటికి ద వెడ్డింగ్ వాస్ ఫర్నిష్డ్ విత్ గెస్ట్ కాబట్టి అక్కడ ఫర్నిషర్ది పదం ఇక్కడ ఫర్నిషర్ది పదం కాబట్టి గెస్ట్ అది అలంకరించబడింది అని అక్కడ అంత బాగా చెప్పబడింది కాబట్టి ఫార్టీ వన్ థర్టీలో చెప్పబడ్డ ఫర్నిషన్ అది మత వార్త ఇరవై అధ్యాయము పదవులో చెప్పబడ్డ విందుశాలలో పెళ్లి విందుకు వచ్చిన వారు అంటే గెస్ట్ అని ఇంగ్లీష్ లో పెళ్లి విందుకు వచ్చిన వారందరితో అలంకరించబడింది లేక నింది అని చెప్పబడుతుంది గెస్ట్ అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్ త్రీ ఫార్టీ ఫైవ్ ఆస్థానం చూడండి గెస్ట్ అంటే ఏమన్నా ఇక్కడ పదము త్రీ లో అనాకి మాహి ఇంకొక పదం అది 2749 సెవెన్ ఫార్టీ నైన్ లో ఏముందంటే టూ రిక్లైన్ రిక్లైన్ అంటే ఇట్లా ఎల ఇట్లా మన కుర్చీలో కూర్చుంటే ఇట్లా జాగ్రత్త దాన్ని రిక్లైన్ అంటారు రిక్లైన్ అంటే ఏమంటారు ఒక చైర్ ఉంటుంది ఈజీ చైర్ అని దాంట్లో కూర్చొని ఎంకట్ల వైపు కూర్చుంటారు ఇట్లా దాన్ని రిక్లైన్ అంటారు ఇంగ్లీష్ లో స్లీపింగ్ చేయిర్ అంటారా ఆరామ్ చేయర్ అంటరా ఆరామ్ చేర ఇంగ్లీష్ లో ఈజీ చైర్ అంటారు ఈజీ చైర్ ఉంటుంది దాంట్లో కూర్చుంటే బాడీ మొత్తం వెనకాల పోతుంది కాళ్ళు ముందుకు వస్తాయి ఊరుతారు కొంతమంది అందులో రిక్లైనింగ్ అంటారు దాన్ని టు రిక్లైన్ అని అంటే టు రిక్లైన్ నుండి బ్రాకెట్స్ లో ఏముందంటే యాజ్ అ కార్ప్స్ అనుంది సిఆర్పిఎస్ఈ మీకు ఎవరికైనా తెలుసు పదము కార్ప్స్ అంటే కాప్ కాదు సిఆఆర్పిఎస్ఈ కార్ప్స్ అంటే శవము అనార్థం డెడ్ బాడీ డెడ్ బాడీని కార్ప్స్ అంటారు Or PSE, to recline as సిఒఆఆర్ పిఎస్సి కార్ప్స్ టు రిక్లైన్ యాజ్ అప్స్ ఆర్ అట్ అయిట్ డౌన్ అట్ మీట్ అట్ ద టేబుల్ అంటే అన్ని పదాల కంటే శవము అనేది ఆశ్చర్యకరంగా ఉంది అక్కడ పదం కాబట్టి గెస్ట్లు అంతా శవములతో పోల్చబడింది ఇక్కడ ఆశ్చర్యం కదా అది గెస్ట్లు శవంతో పోలిస్తే ఎట్లుంటే చెప్పండి సచ్చిన వారు అన్నట్టు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారా విందుశాల నేను అనుకుంటే ఎవడు కూడా ఆ రీతిగా ధరించకపోయినచ్చు చర్చలో కూడా ఆ ఉండకపోవచ్చు ఈ బోధ చాలా చర్చలను వినింటాం మనం చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా విందుశాల అంత నిండింది అని చెప్తాడు మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరినీ పట్టుకొచ్చి నింపిండ్రు దాసులు అంటే మన సేవా జీవితం దానికి సంబంధించింది మనమంతా అందరినీ ఆయన ఆయన విందుశాల నింపాలా పెళ్ళైనాక విందుశాల ఇది అండర్లైన్ చేసుకోండి వెడ్డింగ్ అయినాకనే విందు కాబట్టి వాళ్ళు పెళ్ళయింది అందరిని పిలిపించారు అందరు వచ్చి కూర్చున్నారు అని చెప్తున్నాడు కానీ ఇక్కడ గెస్ట్ అంటే ఆ కార్ప్స్ అని ఉంది ఇక్కడ అసలు ఎవడు కూడా అట్లా అర్థం చేసుకోండి అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ శవాలతో పోల్చబడి అని అర్థం అంటే చచ్చినవారు అని అర్థం గెస్ట్లు అందరూ చచ్చినవారు అని అర్థం ఈ వాక్యం అర్థం కావాలంటే చూడండి ఫార్టీ వన్ ఫిఫ్టీలో ఏముంది టు ఫ్లూ టు ప్లంజ్ టు ప్లంజ్ అంటే మునగడం దాని తర్వాత లాండర్ క్లోదింగ్ లాండర్ క్లోదింగ్ అంటే లాండరీ అంటే తెలుసా మీకు లాండ్రీ అంటే తెలుసు కదా లాండర్ క్లోదింగ్ అంటే ఉతకబడిన బట్టలు ఉతుకుతారు అక్కడ లాండ్రీ అంటే చాకలి దుకాణంటారు కదా లాండర్ క్లోదింగ్ అని అక్కడ పదం లాండర్ క్లోదింగ్ వాష్ అని కూడా ఉంది అక్కడ అంటే చాకలోని దగ్గర ఉతకబడ్డ బట్టలు అని అర్థం ఏంది ఈ శవములు కష్టం అర్థం చేసుకోవడం కానీ అర్థం చేసుకోకపోతే మీకు ఆ మీనింగ్ కరెక్ట్ మీనింగ్ కాదు ఈ గెస్ట్లు చాకలి చాకలు ఉంది కదా ఉతకబట్ట బట్టలు చాకలి బట్టలు ఉకబడినట్లు ఉతకబడినట్లు వచ్చిర్రు శులి మళ్ళా థర్టీ సిక్స్టీ ఎయిట్ లో ఏముందంటే లూ ఆ ప్రైమరీ వర్బ్ టు బేచ్ అంటే స్నానం చేయబడడం చేసుకోవడం ద హోల్ పర్సన్ థర్టీ సిక్స్టీ ఏముందంటే సంపూర్ణంగా స్నానం చేయబడ్డ వాళ్ళు అని అర్థం తర్వాత థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ లో ఏముందంటే టు వెట్ ఏ పార్ట్ ఓన్లీ అంటే కొంచెం భాగమే తడి చేయగలడం కొంచెం భాగం తడి చేయబడడం థర్టీ సిక్స్టీ లో మొత్తం స్నానం చేసుకోవడం తర్వాత థర్టీ ఫైవ్ లో టు వెట్ ఏ పార్ట్ ఓన్లీ అంటే కొంచెం భాగమే తడి చేసుకోవడం దాని తర్వాత ఫార్టీ వన్ లో ఏముంది టు వాష్ క్లెమ్స్ garments exclusively వస్త్రములు ఉతుక్కోవడం ఎన్ని అర్థంలో నేను వదలం చూడండి మీకు అర్థమైతుందా కరెక్టే నేను అతుకుంది నీకు వాక్యం నీకు తెలుసుకోవటం తెలిసిపోయిందా వాక్యం కాబట్టి ఈ షిప్పింగ్ దేనికైతుందనే విషయం అర్థం చేసుకుంటున్నాం మనం ఈ షిప్స్ దేనికి సంబంధించినవి మూడవ భాగం షిప్స్ నాశనం అయిపోయినాయి షిప్పింగ్ అయిపోతున్నారు షిప్పింగ్ అయినప్పుడు ఎక్కడ షిప్ అవుతున్నారు హి వాతనడానికి శాశ్వతంగా మరణానికి వాళ్ళు షిప్ అవుతున్నారు అయితే ఆ మరణం అయ్యే టైంలో వాళ్ళు ఏం చేయబడుతున్నారు వాళ్ళందరూ నీళ్ళలో మునుగుతున్నారు చాకలోని బట్టలు ఉతుకబడినట్లు వాళ్ళు ఉతుకుంటున్నారు వాళ్ళ శరీరాలు ఉతుకుంటున్నారు వాళ్ళ శవాళ్ళ శరీరాలు ఉతుకుంటున్నారు అంటే ఒక భాగం ఉత్తుకుంటున్నారు తల నుంచి కలవరకు అప్పుడు నిజమైన బాప్సం వాళ్ళు పొందుతున్నారు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేస్తాడు దాని తర్వాత వాళ్ళ వస్త్రములు అప్పుడు ఉతుక్కుంటున్నారు అంతవరకు ఉతుక్కోలేదు వాళ్ళ వస్త్రములు నీ మీద ఏమున్నాయి వస్త్రంలు ఈ లోకాతీతమైన వస్త్రములు అంటే పాపపూరితమైన వస్త్రం ధరించుకున్నావా లేక పరిశుద్ధ వస్త్రం ధరించుకున్నావా రక్షణ అన్న వస్త్రం ధరించుకున్నవా మెట్టుకు క్రీస్తుని ధరించుకున్నాడు అంటాడు మనం క్రీస్తుని ధరించుకోవాలా తల నుంచి అరికాల వరకు నువ్వు క్రీస్తుని ధరించుకోవాలా అంటే ఎట్లా ధరించుకుంటావు క్రీస్తుని ఆయన వాక్యం కదా క్రీస్తు అంటే వాక్యం ఏసుపురం అంటే వాక్యం ఆయన వాక్యలను సంపూర్ణంగా ధరించుకోవాలా మనం అందుకింత డీప్ గా వీటిని ధరించడానికి ప్రయత్నిస్తున్నాం అంత ఈజీ కాదు ఈ వాక్యాలు అర్థం కావడం కేవలం ఆయన కృప ఆయన ప్రేమనే ఎవడనో ఒకడ అర్థం చేసుకోడా ఎవడనో ఒకడో ప్రయాసపడా వానకన్నా నేను చూపిస్తా అని ఆయన మనల్ని పట్టుకున్నాడు మనకు ఆశ ఉంది మనకు ఆ ప్రేమ ఉంది సత్యాన్ని ప్రేమిస్తున్నాం మనం కాబట్టి మనకు వాడన్ని బయలుపరుస్తున్నాడు ఎవడైతే సత్యాన్ని ప్రేమించడో వాడిని అబద్ధాన్ని నమ్మేటట్లు మోసపుచ్చి ఆత్మ దేవుడు ఇచ్చేస్తాడు ఇప్పుడు ప్రపంచమంతటా మోసపుచ్చు ఆత్మ విలేతానం మారుతుంది కాబట్టి థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ లో నిప్ అని ఉంది నిప్ ఎన్ఐపి డాష్ టివో ఇవన్నీ ఆ హిబ్రి పదాలు నిప్ టు అంటే టు క్లెన్స్ అంటే కడగబడడం ఎస్పెషలీ ద హ్యాండ్స్ ఆర్ ద ఫీట్ ఆర్ ద ఫిస్ కాళ్ళన గడుక్కోవడం లేక మొహమన గడుకోవచ్చు లేకుంటే చేతులు గడుకోవడం సెరమోనియలీ అంటే ఆచారముగా శుద్ధీకరణ ఆచారం అని చూస్తాం కదా పాత నిబంధన కాలంలో అది దాని గురించి మాట్లాడుతుంది ఇక్కడ టు పర్ఫార్మ్ అబ్ల్యూషన్ అంటే స్నానం చేసుకోవడం అబ్ల్యూషన్ అంటే ఉదయం లేసినప్పుడు మనం చేస్తాం కదా బ్రష్ చేసుకోవడము మోహం కడుకోవడం దాన్ని అబ్ల్యూషన్ అంటారు ఇంగ్లీష్ లో అక్కడ చెప్పబడింది వాషింగ్ ఆఫ్ ద హోల్ బాడీ ఎస్పెషలీ యాజ్ ఎ రిలీజియస్ సెరమొనీ కాబట్టి ఇవన్నీ స్నానము శుద్ధీకరణ అనేది ఏసు కృష్ణనా బాప్తిజమానికి సంబంధించిన విషయం మనకు జ్ఞాపకం చేస్తాడు వాళ్ళు ఆచారబద్ధంగా ఏసుకృష్ణ బాప్సం పొందుకునే కానీ వేస్టే చూడండి ఒకప్పుడు బాగానే నమ్మినం ప్రతి వాళ్ళు ఏసుకృష్ణ బాప్సం బైబిల్ చెప్తుంది కరెక్టే అంటే ఏసుకృష్ణ బాప్సం పొందని వాడు నశించినట్ల తండ్రి కుమార పరసాత్మ నా బాప్సం పొందే వాడు ఆ సత్యం బయలుపరచబడక అందరూ తండ్రి కుమార్ నాన్న పరిషయం వాళ్ళు అట్లాంటి ముస్లింలు చచ్చిపోతే నరకం పోతారు దేవుడు నీకు బయలుపరచాలా రెండు వేల సంవత్సరాల నుంచి తండ్రి కుమార పరిశోధన భాష ఇచ్చిన సంఘాలు వాళ్ళు వాళ్ళంతా నరకం పెట్టరా ఎవడైతే తన హృదయం ద్వారా నోటి ద్వారా ప్రభుని ఒప్పుకుంటాడో వాడు రక్షిపబడని వాక్యం వాళ్ళు వాళ్ళంతా నిర్తిగా ఒప్పుకున్న వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళకు తండ్రి కుమార పరిశోధన వాడు కూడా పాసరించండి పాసర కూడా బయలుపరచబడలేదు ఆ రోజులలో పదహారు సంవత్సరాల నుంచి బయలుపరచబడలేదు లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచే బయలుపరచబడుతుంది ఉండే రెండు వేల సంవత్సరాల వాక్యం ఉండే కానీ అది బయలుపరచబడలేదు వాళ్ళకి మన కాలంలో బయలుపరచబడింది కాబట్టి నువ్వు నేను ఏసీసం పొందుకున్నావు బట్ మన పితరులు మన పూర్వీకులు తండ్రి కుమార్ పరస భాషకున్నారు నువ్వు చూడాలి నీకు బయలుపరచబడ్డానికి ఇది ప్రకటిస్తున్నావు నేను అది ప్రకటించాను ఎందుకంటే ఇది నీకు బయలుపరచబడింది ఈ వాక్యం నువ్వు ప్రకటించాలి యొక్క సమాప్తికి బయలుపరచబడక ముందు అదే నడిచింది టూ నోట్ లేకముందు ఏ నోట్ అదే నడిచింది టూ థౌసండ్ రూపీస్ నోట్ వచ్చినాక అది నడవదు అంతే డిఫరెన్స్ ఆయన విధానం ఆయన విధానం మాట్లాడబోతుంది కాబట్టి వీళ్ళంతా శుద్ధీకరణ శుద్ధీకరింపబడుతున్నారు ఈ గెస్ట్లు అంతా శుద్ధీకరింపబడుతున్నారు వీళ్ళందరు నీళ్ళలో మురుగుతున్నారు వీళ్ళందరూ శవాల్ గా అంటే అప్పుడు సస్తున్నారు అంతవరకు చావలే రోమిలీ రాష్ట్ర పత్రికలు ఏమంటున్నాడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ పాల్పొందిన వారం అని ఆయన చెప్తుంది అంటే ఆయన సెలవుబడ్డప్పుడు నీవు కూడా ఆయనతో పాటు ఆయన సమాధి చేయబడ్డప్పుడు నువ్వు కూడా ఆయనతో సమాధి చేయబడ్డావు ఈ పాపం సంబంధించిన విషయాన్ని ఆయన పునరుద్ధరం మూడు దిన ఎరితిగా పొందిండవు నువ్వు కూడా పునరుద్ధరణ పొందినవు పాప జీవితం నుంచి బయటకు కాబట్టి అందులో నువ్వు మళ్ళా పాపం చేయవు కానీ వీళ్ళందరూ అటువంటి పాపపు జీవితాన్ని జీవించారు కాబట్టి ఆయన తిరిగి మళ్ళా కొడుకు మరణించారు కాబట్టి వీళ్ళే మరణించాల్సి వస్తున్నారు మనకి ప్రభు జ్ఞాపన చేస్తుంది చూడవసారి వాక్యం ఇది ప్రాణగంధము ఏడవ అధ్యాయము వాక్యం నేను ఆపేస్తాను తర్వాత ప్రాణగంధము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వర్షం గొప్ప సమూహం కనబడుతుంది దీనికి పర్లోకంలో ఎక్కడెక్కడ నుంచో వచ్చిన ప్రపంచం అంతటి నుంచి పోగు చేయబడ్డ వాళ్ళు వీరు సకల గోత్రం నుంచి పోగు చేయబడ్డ వాళ్ళు కొనబడ్డ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ వచ్చారు అంటే చూడండి కనబడను వారు తెల్లని వస్త్రంలో ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటాయు నువ్వు గొరపిల ఎదుట లోబడి సింహాసనాసేవునికి గొర్రెలకు మా రక్షణకై స్తో ఎలిగెత్తి చెప్పేరి దేవుతలందరూ సింహంసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను లోబడి వాళ్ళ సింహాసనము ఎదుట సాష్ట్రంగా పడి ఆమెన్ యుగ మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పు దేవుడికి నమస్కారము చేసి పెద్దలలో ఒకడు తెల్లని వసించుకున్న వీరెవరు ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగాను అందుకు అయ్యా నీకే తెలియనగా అతడు ఈలాగు నాతను యోహనతో మాట్లాడుతున్నాడు దూత వీరందరూ కూడా తెలుసా నీకు అంటే యోహన్ నాకు తెలియదు అంటున్నాడు అప్పుడు దూత అంటున్నాడు చూడండి ఏమని వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు ఈ గెస్ట్లంతా ఎవరు మహా మహాశ్రమలలో వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎట్లా పోగొట్టుకున్నారు చూడండి గొరపిల రక్తంలో తమ వస్త్రములను ముదుకొని వాటిని తెలుపు చేసుకునేది అంతవరకు వాళ్ళకి తెలుపు లేదు అంతవరకు వాళ్ళకి రక్షణ లేదు మహాశ్రమలలో అప్పుడు వాళ్ళు వేసవ రక్తంలో కడగబడుతున్నారు అప్పుడు వాళ్ళ పాపంలు కడగబడుతున్నాయి అప్పుడు వాళ్ళు మరణిస్తున్నారు అంత రక్తం అవుతుంది అప్పుడు వాళ్ళందరూ మరణించి దేవుని సన్నిధికి వస్తున్నారు గెస్ట్ల అప్పటికి పెళ్లి అయిపోయింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం వీళ్ళు గెస్త వస్తున్నారు అని నేను వచ్చేవారు మీకు చూపిస్తాను మత వార్త ఇరవై అధ్యాయంలో బుద్ధి లేని బుద్ధిగల కన్యకలకు సంబంధించిన బోధ ఇదే వీళ్ళందరూ గొప్పజనము బుద్ధులేని కన్యక తయారవుతారు యుగ సమాప్తికి వచ్చినప్పటికీ వీళ్ళందరూ రాజవీధిలో పోతారు అది కనెక్షన్ ఇరవై అధ్యాయం వీళ్ళందరూ రాజవీధిలోనికి పోయి షౌకారుల దగ్గర కొనుక్కోవల్సి వస్తుంది వాళ్ళ నూనె దానికి సంబంధించిన విషయాన్ని నేను వచ్చేవారు మీకు చూపిస్తాను దాని తర్వాత వాళ్ళు పెళ్లి విందుకు వస్తారు ఈ వాక్యం దానికి సంబంధించిందే కానీ వాళ్ళు పెండ్లీ అనే మంచి అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు లక్షా మంది పెండ్లి కుమార్తె లాగా తయారవుతున్నారు గొప్ప జనం అందరూ పెళ్లి కుమార్తె లాగా వచ్చి వచ్చి అప్పుడు పెళ్లి విందులో పాల్పొందుతున్నారు అంటే చూడండి పర్వరాజకపోయినాక అన్ని సర్ప్రైజులు ఉంటాయని మీకు ఎన్నిసార్లు చూపిస్తాను ఎవడు ఎక్కడుంటాడో మనకు అమ్మ తెలియదు ఎవరు ఆయన సన్నిధిలో ఉంటారు ఎవరు సన్నిహితంగా ఉంటారు ఎవరు ఆయన దగ్గర ఉంటారు ఎవరు ఆయనకి దూరంగా ఉంటారు ఇవన్నీ మీకు చూపిస్తున్న వాక్యాలున్నాయి బైబుల్లో పరో రచనలో పోయినాక కూడా ప్రతిరోజు ఆయన సన్నిధికి ఓడిపోతుంటాడు ఓడి ఎవరు బహుదూరం నిలబడి ఆయన శిస్తుంటారు అవన్నీ ఉన్నాయి వాక్యాలు కాబట్టి బూరల తీర్పు అంత గొప్ప జనం పట్ల దేవునికి ఉన్న ప్రేమని ఆయన శిక్షించకపోతే అందరూ నరకానికి పోతారు గొప్ప జనం అంతా నరకానికి పోతారు లేకపోతే ఆయన ఎందుకు శిక్షిస్తానంటే ఎవరు నశించుకోవడానికి ఇష్టలేదు కాబట్టి ఆయన శిక్షిస్తున్నాడు శిక్షిస్తే బుద్ధి తెచ్చుకుంటాం దెబ్బతిట బుద్ధి తెచ్చుకుంటాం కాబట్టి వీళ్ళందరూ ఆ రీతిగా బుద్ధి తెచ్చుకోవడము అన్న విషయాన్ని మనకి ఇక్కడ ప్రభుత్విస్తున్నారు వచ్చేవారు మనము ఈ రెండవ బోరకు సంబంధించిన బోధాన్ని ఖచ్చితంగా బోధించుకుంటాం దేవుడి కృపలో మనం అందరం కొనసాగాలని ప్రార్థిస్తాం ప్రభావ మీ కృపల్ వాళ్ళు జ్ఞాపకం చేస్తుంది మీ మరణాలైనా గొప్ప చిన్న మందరు చెరపట్టబడుతున్నారు ప్రభావ కత్తి వాత అవి మీరు చూపిస్తారు ప్రపంచం అందరినీ ఈరోజు నెరవేరుతున్నాయి బాహాటే లక్షలాది ప్రజలు నరకానికి పోతున్నారు అయినా మరణిస్తున్నారు బాబా కానీ వాళ్ళు ఆ రీతిగా నరకం కూడా ఇవన్నీ మాకు చూపిస్తారు మేము రాజ విధుల పోయి అనేక మీ పెళ్లి విందుకి నడిపించాలా ప్రభావ అది మేము మర్చిపోవద్దు మా జీవితకాలం సాధ్యం అయితే ఎంతమందినంటే అంత మందిని ఆ పెళ్లి మీదికి నడిపించాలా ప్రభా వాళ్ళందరూ హత సాక్షులు అవుతారు అందరు అయినా కానీ ప్రభావ అన్నింటిని భరించన్నింటినీ తాల్కొని ప్రభావ వాళ్ళకి ఇవన్నీ ప్రకటించాలైనా సునాయసంగా సులువుగా అర్థమయ్యేటట్టు విధంగా వాటిని ప్రకటించాలకు అనుగ్రహించి ఈ యొక్క సాయంత్ర ఈ కృపలు మరోసారి మనందరికీ వ్యాఖ్యం చేసుకుని వచ్చేవారం కానీ వీటిని ఇంకా బాగా అర్థం చేసుకుంటే జ్ఞానాన్ని మాకు అనుగురించి అడిపించి మీరే మహిం పొందమై ఇంటికి తిరిగి వెళ్తున్నా కాదు సృష్టి చేర్చమండి ఏ శ్రీ క్రీస్తు పరిశుభ్రంగా